జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణ శ్రవన్నో తిష్ దాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమాం స్మాచార్యంకాం వందేరు పరంపరా యోగిన బ్రహ్మాజ్ఞంజ్ఞపజుస్ అవతరి త్రాధునా ర్శనస్ య తుత్యర్థం అనేే యజ్ఞా ఉపక్షిప్యే దేవాపరే ఇది దైవమే తత్ర అది అట్లుండగా అది అట్లుండగా అంటే బ్రహ్మార్పణమనే శ్లోకాన్ని అర్పణాది కారక భేద నిరాకరణ పూర్వకంగా బ్రహ్మబుద్ధిని చేయాలి అది జ్ఞానము అది ఉపాసన కాదు జ్ఞానము అనే విషయాన్ని మనం నిర్ధారించలేము ఉపాసన అంత మారిపోతుంది ఉపాసన ఉంది చోట ఉపాసనే ఉందా కానీ జ్ఞానం దగ్గర మీరు ఉపాసనని కన్ఫ్యూజ్ చేసి పెట్టకూడదు పసుపు మీద రిసెర్చ్ చేయాలంటే పసుపు ముద్ద చేసి విఘ్నేశ్వరి పూర్తిస్తూ కూర్చోకూడదు పసుపు మీద రిసెర్చ్ చేసేటప్పుడు రిసెర్చ్ చేయాలి ఏదైనా ఒక కార్యాన్ని చేసే ముందు విఘ్నేశ్వరుడిని పూజించే సందర్భంలో పసుపు ముందుకి విఘ్నేశ్వరుడిగా భావన చూసి పూజ చేయాలి దేనివి దీన్ని దానికి దాన్ని దీనికి కన్ఫ్యూజ్ చేసి పెట్టకూడదు సో పసుపు మీద అమెరికాలో ఈ పేటెంట్ తీసుకున్నారు సక్సెస్లో పసుపు మీద పేకెంత తీసుకున్నారు మనం పసుపు ముద్ద విఘ్నేశ్వరి పూజగా మొత్తం కన్యాకుమారి నుంచి కశ్మీర్లో వచ్చి పూర్తి చేస్తూ మనం కూర్చున్నాము వాళ్ళు పసుపు మీద పేకెంత తీసుకున్నాం మీరు మీరు ఎంతమంది గమనించిన తెలియదు కానీ అమెరికాలో పసుపు పచ్చడి కేసులు తింటారు నేను సమస్యలు తిన్నాను వాళ్ళు చెప్పారు ఇక్కడ గోంగూరు పచ్చడి ఎలా చేసుకుంటారో అక్కడ పసుపు పచ్చడి చేసుకుంటారు నాకు వేస్తూ ఉంటాను ఇది పసుపు పచ్చని నేనే వేస్తాను నేను శుభ్రంగా మిగతా అవన్నీ పక్కన పెట్టి కలిపి తింటాను రుచిగా ఉంటుంది నైస్ మీరు గమనిస్తారని మీకు తెలిసేనిప్పుడు రుచికి వచ్చి కాబట్టి ఎందుకంటే ఆ పసుపు ఇట్ ఈజ్ వెజిటబుల్ వసతి కంద కంద పక్కన చేసుకుంటారా చేసుకోరా చేమతో ఏదో చేసుకుంటారా అలాంటి పసుపు కూడాను వాటికంటే బెటర్ వాటికంటే ఎక్కువ ఆరోగ్యకరమైన దాంట్లో యాంటీబయాటిక్స్ ఇవి అవి చాలా విలువైన పదార్థాలు ఉన్నాయి మన మహర్షులు స్త్రీలకి అస్తమానం నీళ్లల్లో తడిగా నీళ్లలో గుట్లు ఉప్పుకోవడాలు గిన్నెలతో ఉప్పుకోటాలు ఇలాంటివన్నీ ఉంటాయి నీళ్లలో తిరుగుతూ ఉంటారు ఆ వంట కార్యక్రమంలో అందుకోసం పాదాలకి అవి తెల్లగా వాటికేమో హెల్మిల్స్ మొదలైనటువంటి అనారోగ్యాలు క్రిమి కీటకాలు కా పాదాల ద్వారా హెల్మిల్స్ ప్రవేశిస్తాయి దేహంలో పాదం ద్వారా ప్రవేశిస్తాయి చూడండి చిత్రం అటువంటి వ్యాధులు వచ్చాయంటే వాటికి మళ్ళీ హెల్మెంట్ ఎంటహెల్మెంట్ ట్యాబ్లెట్లు అవి వేసుకోవాలి కష్టం అందుకు అవి రాకుండా వాళ్ళు ఏం చేశారంటే పసుపు రాసుకునే సిస్టమ్ పసుపు రాసుకోవాలి పసుపు వైద్యం ఆ తర్వాత పారానే అలంకారం కొంచెం శోభ కూడా పెరుగుతుంది వీళ్ళ గేట్లు కింద పెట్టి బొట్లు అది పెరిగితే ఫీల్ గుడే పోతుంది బట్ ఇది బేసిక్గా దాంట్లో ఉన్న పసుపు అదే ఆరోగ్యానికి మంచిది రాసుకోవడం జరుగుతాను కానీ కొంత రెలిజియస్ కన్వర్సేషన్ కూడా పెట్టేపడికి చక్కగా పసుపు రాసుకుంటు కొన్ని జనరేషన్స్ వాళ్ళు ట్రాపికల్ కంట్రీలో వర్షాలు పడి చోట మట్టిలో తిరిగినా ఏ నాడు హెల్మింట్స్ యొక్క దోషాలు శరీరానికి తగలకుండా ఆరోగ్యంగా ఉండేవారు ఆ కారణంగా ఈ పసుపు కారణంగానే ఆరోగ్యంగా ఉండేది ముఖానికి పసుపు రాసుకునేవారు పూర్వం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తయారు చేసిన హెర్బల్ క్రీమ్ బోర్డు ఖరీదు పెట్టుకోవడం రాసుకుంటున్నారు పసుపు రాసుకున్నట్టే అయింది ఈ పసుపు మీద వాడు ఎవడో పేకెంట్టు తీసుకున్నాడు మనమేమో పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాం పశువు విఘ్నేశ్వరుడు పూజ ఉపాసన పసుపు యొక్క విలువ గుర్తికి పేకెంట్ తీసుకోవడం జ్ఞానం జ్ఞానము ఉపాసన వేరు వేరే ఇది కావాలి మనకు అది కావాలి మనం ఇది పెట్టుకునే అది మానేస్తే కూదరు అలాగే సూర్యభగవాను ఏంటి పరమేశ్వరుని ఆరాధించడం ఉపాసన విద్యంత పుస్తం అంటారు కానీ బ్రహ్మార్పణం ఇది ఉపాసన కాదు ఇది జ్ఞానం ఇది అన్ని ఉపాసనల కింద మార్చేసి కూర్చుంటే ఇంకా జ్ఞానం లేకుండా అయిపోతుంది అన్ని ఉపాసనలే జ్ఞానం అనేది లేదు తప్పదీ జ్ఞానంలో మనిషి నష్టపోలేదు కల్చర్లో మూడు ఉండాలి కర్మ ఉపాసన జ్ఞానం ఉండాలి కర్మ అంటే రిచువల్ ఉపాసన అంటే మిథాలజీ భక్తి మిథాలజీ రిచువల్ జ్ఞానము అంటే ఫిలాసఫీ మూడు సో కాబట్టి బ్రహ్మార్పణం లాంటి జ్ఞానార్థక శ్లోకాలని మిథలాజికల్ గా దాన్ని కంటేషన్ మార్చి పెట్టేసి కూర్చుంటే మనం జ్ఞానం నుండి వంచితులం అయిపోతాం అలా అవ్వండి నిజంగా ఏం తత్ర ఆ శ్లోకానికి వ్యాఖ్యానం ఏం చెప్పినట్టే అని అన్నారు తస్మాత్ యథావ్యాఖ్యాతార్థ ఏ అయం శ్లోక్రా అది అస్తూ ఈ పత్రాల గురించి ఇంత గడబడి చేశాను సరే అధునా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో చెప్పబోతున్నారు కదా ఏమిటి చెప్తున్నారు ముందు ఈ పని పూర్తి చేశారు ఏమిటి సమ్యక్ దర్శనస్య యజ్ఞత్వం సంపాద్య అది తత్కృత్యర్థం వెనక్కి పెట్టుకోవాలి లేకపోతే అన్వయించబడి సమ్యక్ దర్శనస్య తత్కృత్యర్థం యజ్ఞత్వం సంపాద్య మీరు సమ్యక్ దర్శనాన్ని నేర్చుకోండి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సమ్యక్ దర్శనం అంటే ఏమిటి సమ్యక్ దర్శనం అంటే ఎలాగంటే వేది నెక్లాస్ ఇది కర్ణాభరణము ఇది కంఠాభరణము ఇది హస్తాభరణము దాన్ని విషమ విషమ దర్శనము అంటారు అసమ్యక్ దర్శనం మన సమ్యక్ దర్శనం ఎలా ఉంటుంది ఇది బంగారమే అది బంగారమే అది బంగారమే అది బంగారమే కాబట్టి కొనాల్సింది ఏం లేదు ఇంటికి పద ఇది సమ్యక్ ఇది సమ్యక్ దర్శనం అసమ్యక్ దర్శనం ఎలా ఉంటుంది అండ్ ఈ డిజైన్ సత్వం మన అది అసమ్యక్ దర్శనం సమ్యక్ దర్శనం ఎలా ఉంటుంది మన దగ్గర ఉన్న షర్ట్స్ ఒంటి మీద కప్పుకుంటూ సరిపడుతున్నాయా చాలవ చాలుతాయో చాలవ ఓ కావలసిన ఉన్నాయి చాలు అయితే ఇంత డిజైన్తో సంబంధం లేదు కొనక్కర్లేదు అది సమ్యక్ దర్శనం ఉన్న షర్ట్స్ దాడున్నాయి ఇంకా ఏం ఈ డిజైన్ లేదు ఎందుకు డిజైన్ కావాలా షర్ట్ కావాలనుకుంటాం కాబట్టి అది సమ్యక్ దర్శనం అలాగే ఇది సుఖు ఇది సృవం ఇది అగ్ని అది స్వర్గం ఇదేమో శివుడు ఇది విష్ణువు ఈ బాణం ఏమో విలువలేని బాణం ఆ బాణం గొప్ప బాణం ఇదేవుడు తక్కువ దేవుడు అదేవుడు ఎక్కువ దేవుడు ఇదంతా అసమ్యక్ దర్శనం గడ్డి పోతతో సహా కర్మమునందు దైవాన్ని దర్శించటం సమ్యక్ దర్శనం అది ఆ సమ్యక్ దర్శనాన్ని బోధించారు బ్రహ్మార్పణం అనే శ్లోకంలో అయితే ఒకడు యజ్ఞం చేస్తూ పెద్ద పండలు పెట్టి పదహారు మంది రుక్కులను పెట్టి సోమిదేవమ్మ గారిని అంటే పచ్చని పక్కన పెట్టుకుని ఆ పసుపు పట్టలో వ్రతధారణను చేసి యజ్ఞింగ్ చేస్తూ ఉంటాడు లోకంలో వీడు ఈ సమయగ్ దర్శనం వాడు మూల పుచ్చుని పసుకుని ఉంటాడు లోకంలో ఏమనుకుంటాను ఆయన గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి దిక్ష గలవాడము వీడేవాడో అనామతుడని లోకంలో అనుకుంటాను వాళ్ళని అలా అనుకోను నేను చెంత నువ్వు ధైర్యంగా ఉండు లోకాన్ని లోకం నిన్ను గుర్తించలేదని నువ్వు కూడా నిన్ను గుర్తించుకోకపోతే మీకు ఒక అది అది అన్యాయం అయిపోతావు నిన్ను నువ్వు గుర్తించుకో ఆయన చేసింది ఎంత యజ్ఞమో నువ్వు చేసింది కూడా యజ్ఞమే ఓ ఆ యజ్ఞం కంటే యజ్ఞం గొప్పది అయ్యో నేను యజ్ఞం చేయలేకపోయాను సన్యాసం పుట్టి అని దుఃఖించకూడదు లేకపోతే సన్యాసం పుట్టుకున్నాక అందరూ యజ్ఞాలు అవి చేస్తున్నారు నేను యజ్ఞం చేయకుండా ఇలాగే పుస్తకం పుట్టి కూడా దుఃఖించక ఇది యజ్ఞమే ఇది అన్నింటికే గొప్ప యజ్ఞం అని దీనికి యజ్ఞత్వాన్ని సంపాదించారు భావన చేత సంపాదించడం అంటే డబ్బు సంపాదించడం కాదండి భావనతో సంపాదించిన దాన్ని అది సంపాదన సంపద ఉపాసన మనం బ్రహ్మసూత్రాల్లో చూసాం సంపద ఉపాసన అల్పమునందు అధికారని భావన చేయటం వాటెవర్ సో ఎందుకలా యజ్ఞత్వాన్ని దానికి పెట్టడం ఈ యజ్ఞమే అని ఎందుకు చెప్పడం అంటే స్థితి యజ్ఞం లోకంలో ఒక మహిమ గలది అనే ఒక అభిప్రాయం ఉంది ఇది సత్యం అని కాబట్టి స్థుతి ఇది యజ్ఞమయా అంటే మహాది యజ్ఞమా అని సంతోషం కలుగుతుంది కాబట్టి ఆ విధంగా కోసం ఈ సమ్యక్ దర్శనానికి స్టేటస్ వం అంటే స్టేటస్ వం అంటే స్టేటస్ యజ్ఞము స్టేటస్ దానికి కల్పించి భావన చేత చేశారు ఇప్పుడు ఒకసారి యజ్ఞం అనే ప్రకరణంలోకి ఎప్పుడైతే ప్రవేశించామో యజ్ఞశబ్దానికి చాలా విస్తృతమైన అర్థంలో పడిపోయి ఉంటుంది ఎందుకంటే యజ్ఞశబ్దానికి మామూలుగా లోకంలో ఉన్న అర్థం ఏమిటంటే అగ్నిని వేవించి హవిస్తుని అజ్ఞయను మంత్రపూర్వకంగా సమర్పించుట అని అర్థం ఉన్నది ఏవతో ఉద్దేశమైన ద్రవ్యత్యాగో యాగ అని అర్థం ఉన్నది ఆ అర్థం రూఢార్థం అంటే ప్రసిద్ధంగా ఉన్న అర్థం అయితే యజ్ఞానికి ఉండే స్టేటస్ యజ్ఞత్వాన్ని జ్ఞానానికి కూడా మనం పెట్టాం జ్ఞానం కూడా యజ్ఞమే అని పెట్టాం బ్రహ్మ యజ్ఞం అన్న అనేప్పటికీ ఇలాగంటి యజ్ఞాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని సాధనలు ఉన్నాయి ప్రాణాయామము ధ్యానము ఇలాంటి సాధనలు కూడా పండలు వేసి అగ్నిలు విరేల్చి హోమాలు చేసే యజ్ఞానికి అన్ని తీసిపోవు కొన్ని సందర్భాల్లో వాటికంటే వీటికే విలువ ఎక్కువ ఉంటుంది కూడా ఆ సాధన సాధకుని పరిస్థితిని బట్టి సాధకుడు స్వర్గానికి వెళ్లాలంటే వీటికి విలువ తక్కువ ఉంటుంది సాధకుడు ఆత్మనిష్టను పొందాలంటే మరి వీటి విలువ పెరిగిపోతుంది కాబట్టి ఇతర యజ్ఞములను పొందించని చెప్పబోతున్నారు అంటే ఇతర సాధనల ఎందు యజ్ఞావనని ఆరోపించబోతున్నారు ఇది కూడా యజ్ఞమే ఇది కూడా యజ్ఞమే అని మనం చేసే సాధనలను శ్రీకృష్ణుడు బోధించబోతున్నారు సో ఈ విధంగా ఎలాగ దైవమే వాం ఇచ్చాదినా అనే శ్లోకంతో మొదలుపెట్టి పన్నెండు రకాల యజ్ఞాలని చెప్తాడు ఈ పన్నెండు రకాల యజ్ఞాలలో లోక ప్రసిద్ధమైన యజ్ఞం కూడా ఒకటి అంటే పదకొండింటి అవి యజ్ఞాలను మనం ఎప్పుడో అనుకోం కానీ అవి కూడా యజ్ఞములుగా ఆయన మలిచి ఆ భావన చేత వాటి యజ్ఞత్వాన్ని సంపాదించేటువంటి ఒక బోధ మొదలు పెడుతున్నాడు ఈ శ్లోకం నుంచి అది అవసరిక ఇప్పుడు యోగులు ఉన్నారు యోగినహా యజ్ఞం పరిజుపార్తాయి యోగులు అంటే కర్మలు అని అర్థం యోగ శబ్దానికి కర్మ అని అర్థం కర్మలు చేసి వాళ్ళు యజ్ఞాన్ని ప్రేమగా శ్రద్ధగా అనుష్ఠిస్తున్నారు ఎటువంటి యజ్ఞం దైవం యజ్ఞం దేవతలను ఆరాధించే యజ్ఞం అంటే ఇది అగ్నిని వ్రేవి చేసే యజ్ఞం ఇది సో అగ్నిని వేయించి హోమాలు మొదలు పెడతారు ఎలా మొదలు పెడతారు అగ్నియ విశ్వాహ అగ్నిదేవతకి హోమాన్ని ఇచ్చేసాము తర్వాత ఇంద్రావిశ్వాహ సోమా విశ్వాహ ఎన్ని హోమాలు ఉంటాయండి చాలా ఉంటాయండి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత సో వాయుర్ దేవత అగ్నిర్దేవత సూర్యోదేవత చంద్రమా దేవత వసవోదేవత వశుభ్యశ స్వాహ ఆ గంధర్వేభ్యహరోభ్యశ స్వాహ ఈ రకంగా అనేక దేవతలకి హోమాలను చేస్తూ ఉంటారు దీంట్లో దేవతలు ఆరాధింపబడుతున్నారు కనుక దీనికి దైవ యజ్ఞము ఉంది ఇక ఇంకో యజ్ఞం ఉన్నది దీనియందు బ్రహ్మాజ్ఞ ఒకదే యజ్ఞం యజ్ఞేనైవతి సో బ్రహ్మ అనే యజ్ఞం పరబ్రహ్మయందు సర్వాన్ని వీళ్ళు భావన చేత సమర్పించి దీనికి ఈ రెండో వాక్యానికి అర్థమైందంటే కార కార్యమును కారణమునందు విలీనము చేయుత దీన్ని రెండో యజ్ఞం బ్రహ్మాజ్ఞిందు యజ్ఞాన్ని యజ్ఞంతో హోమం చేసేస్తారంటే కార్య మాత్రమును కారణమునందు విలీనము చేయుత సో ఎలాగంటే సూర్యుడు సూర్యుడు బ్రహ్మేనండి చంద్రుడు చంద్రుడు పరబ్రహ్మే నక్షత్రాలు అవి పరబ్రహ్మే వెంకటేశ్వర స్వామి పరమబ్రహ్మ కాళహస్తి శివుడు పరబ్రహ్మ రెండింటికి తేడాయే లేదు అంటే కొంతమంది ముక్కు మీరు నిదేశించుకుంటారు అయ్యి బొయ్యి వెంకటేశ్వర స్వామికి కాళహస్తి శివుడికి తేడా లేదా అదే అది ఎక్కడ మాట అని కంగారు ఉంటుంది ఈ రెండింటికి తేడా లేదు కూడా ఏది అని అప అపచారం కూడా అనుకుంటారు అయ్యా ఇది శివుడే ఇది ఇది పరమేశ్వరుడే అది పరమేశ్వరుడే ఏ భేదము లేదు అని సర్వమును బ్రహ్మయులు విలీనం చేసేస్తారు భావన చేత ఇది బ్రహ్మే అమావాస్య అమావాస్య పంచి ముహూర్తమే ఎందుకంటే కాల మాత్రము పరమేశ్వరుడు కనుక మంచి ముహూర్తమే ఈ దేశం పవిత్రము ఇది అపవిత్రము అలాగే లేదు దేశ మాత్రము పరమేశ్వరుడే కనుక మంచిదే వస్తు మాత్రం పరమేశ్వరుడు కనుక అన్ని పవిత్రమే అపవిత్రం లేదు అసలు వీడు పవిత్రమే వాడు పవిత్రమే అంతా పవిత్రమే ఇది బ్రహ్మయజ్ఞమేది అలాంటి యజ్ఞాన్ని కూడా జ్ఞానరూపమైన యజ్ఞాన్ని కూడా చెప్పబోతుంది ఆ వివరాలు శంకర్లు వివరిస్తారు దైవమేవా దేవా యజ్ఞంతేయేనా అసౌ దైవో యజ్ఞ ఇక్కడ దైవం యజ్ఞం అని ఉంది ద్వితీయ శక్తి ముందు ప్రథమాదశక్తిలో అర్థం చెప్పి తర్వాత డీటీవీలోకి మారుస్తారు దైవం యజ్ఞంకి ప్రథమాసక్తి ఏమలా ఉంటుంది దైవో యజ్ఞ అని ఉంటుంది సో దైవ యజ్ఞ దైవ అంటే ఏ యజ్ఞము చేత అయితే దేవతలు ఆరాధింపబడతారో యజ్ఞంటే అంటే ఆరాధింపబడతారు ఆ యజ్ఞాన్ని దైవయజ్ఞము అని అంటారు అటువంటి దైవయజ్ఞాన్ని కొందరు చేస్తున్నారు తమేవ అపరే యజ్ఞము యోగిన కర్మిణ పద్యుపాసే దైవజ్ఞాన్ని కొందరు శ్రద్ధగా ప్రేమగా చేస్తున్నారు చేయాల్సిందే వాళ్ళ వాళ్ళ అధికార సంపత్తిని బట్టి దైవ యజ్ఞాన్ని చేయాల్సిందే అయితే దైవ యజ్ఞాన్ని ప్రతి వాడు చేయలేడు ఎందుకంటే వాడు వేదం చదువుకున్నవాడై ఉండాలి అంటే వైదికల కొంబలో పుట్టి ఉండాలి వేదం చదువుకోవాలంటే తర్వాత ప్రతి వైదికల కొంబలో పుట్టిన వేదం చదవరు వంద వైదిక ఫ్యామిలీస్ ఉంటే దాంట్లో రెండు వందల మంది పిల్లలు ఉంటే ఒకరు వేదం చదువుతారు దాంట్లో ఏదో మొత్తానికి ఆ సందర్భంలో వేదం చదివేసి వాడు పట్టాపుష్ణిని కూర్చుకుంటారు ఇంకేం చేయదు అంతకంటే ఇంకేం చేయడు గురించి పనసు చెప్పడం పట్టించి ఆ పనసలో చెప్పిన కర్మ ఏం చేయదు అలా ఉండిపోతాడు అలా అయిపోతే మళ్ళీ యజ్ఞం లేదు వాడు శ్రౌతను చదువుకోవాలి చదువుకునే అగ్నియాధానం చేయాలి అగ్నిని ప్రతిష్ఠించుకోవాలి ఇంట్లో వీడు అగ్ని ప్రతిష్ఠిస్తాడని తెలిస్తే పిల్లని ఎవరో నిజంగా ఓ సంబంధం అలా చేరిపోవడం నేను ఎరుగు ఒక లైర పల్లితుడు కుమారుడు చాలా బుద్ధిమంతుడు వేదంతోడు మంచి ప్రజ్ఞాశాలిగా లోకంలో వైదిక సంప్రదాయంలో ప్రసిద్ధి చెల్లారు అతనికి పిల్లనిద్దామని ఒక యజమానుడు అనుకున్నాడు ఒక గృహస్థుడు అనుకున్నాడు అమ్మాయిని ఇద్దం పోని మంచి ఆ కులాడు చిన్నగా ఉండక నాన్నగారు ఎప్పటికైనా అగ్నిశోనం చేయాలండి అన్నాడు అగ్నిస్థోమం అంటే ఐదు రోజులు కరకు అది చేయాలని బాబు అనే కోరిక ధైర్యం చదువుకుంటున్నాడు కల్లర్లు వేస్తే అగ్నిశోమం గురించే మంత్రాలు వదిలిస్తూ ఉంటాడు సో ఎప్పటికైనా అగ్నిశోమం చేయాలని కోరికనే వ్యక్తం మాట మాట అందరూ గొప్పగా చెప్పుకున్నారు చూడరా మొదటి కుదరదు పద్దెనిమిది వేల ఇరవై ఏళ్ళ కుద్రాడికి చేయాలనే కోరుకుంది అని గొప్పగా చెప్పుకున్నారు వీళ్ళు సంతోషంగా చేసాడో మానేడో అని ఈ మాట మాట ఈ యజమానుడికి ఈ గృహస్కి ఆయన భార్యలే అగ్నిస్థోమం చేస్తా మన పిల్ల కళ్ళలో పొగపుతాల అగ్నిహోత్రం పొద్దున కూర్చొని ఉండాలి పసుపు కట్టుకుని సంబంధం ఎక్కడను ఈయన అగ్నిహోత్రం చేసుకుంటూ కూర్చుంటాడు ఈ సోమిదేవమ్మ అయిపోతుంది మన అమ్మాయి హై స్కూల్లో ఈ సోమిదేవమ్మ స్టేటస్ మన అమ్మాయికి మనం ఇస్తే సుఖపడదు అంతేకాదు వీడికి పిల్లని వెళ్ళొద్దామని భారీగా అడ్డుగారు పోయినంత సంబంధం తీసుకుంది పోయినంత సంబంధం కాదు అమ్మాయిని ఇంకోహికి ఇచ్చారు వీళ్ళు అతనికి ఇంకోహిళ్ళు ఎవరో పిల్లనిచ్చారు అతను విజ్ఞింగ్ తీసాడు తర్వాత అలా అంటే పిల్లని కూడా ఇవ్వరు యజ్ఞం చేస్తానంట అది దైవ యజ్ఞం యొక్క పరిస్థితి అది అంటే ప్రతి వాళ్ళు చేయలేరు వాళ్ళు పోని పిల్లనివ్వకపోతే ఇవ్వబోయే ఇవ్వకపోతే నష్టమే వచ్చిందండి కొంత బ్రహ్మచర్య ఉంటాయంటే యజ్ఞం ఏంటి ఏసవా అయజ్ఞ యోపత్ని ఎవరికి భాగ్యం లేదో వాడికి యజ్ఞం కూడా లేదంటే అయజ్ఞ అపత్ని కాబట్టి ఆ పరిస్థితి అలా ఉంది ఈనాడు సో దైవమే అని తెలిసిన ఒక పెద్ద యాజగి గారు కనుక మిత్రనారాయణ యాజు గారిని ఆయన అడిగిన ఏమన్నా యజ్ఞాలు ఏమైనా ఆయన ఆయన బాగా చేయించేవారు నేను చూశాను ఇంకా రెండారు లేదా లేదండి స్వామి ఎక్కడా యజ్ఞాలు అయిపోయిందంటే ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు యజ్ఞాలు ఎవరూ చేయించలేదు కృష్ణా పూర్వం కృష్ణాది స్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరిలోనూ అవుతూ ఉండేది ఈస్ట్ గోదావరిలో పూర్తిగా లేదు ఇప్పుడు అయిపోయిందంటే ఇక కృష్ణా డిస్టిక్లో ఒకళ్ళు ఇద్దరు ఇంకా పట్టుకు వెళ్లాడుతున్నారు వాళ్ళు అప్పుడప్పుడు నన్ను రమ్మంటూ ఉంటారు నాకు ఓపిక అయిపోయింది నేను వెళ్ళడం మానేస్తాను వస్తానని చెప్పేసి వెళ్ళడం మానేస్తున్నాను రానంటే నా వెంటబడి నాకు ప్రారంభిస్తారని అలాగే వస్తానని చెప్పేసి ఇంకో గుర్తిస్తున్నాను నేను వెళ్ళట్లేదు అని ఎందుకంటే ఇది ఇప్పుడు ఎం చాలా కష్టం అని ఆయన ఉన్నారు కరెక్ట్ ఆ పరిస్థితి కాబట్టి దైవ ఒక పట్టుదల ఉన్న వాళ్ళే దాన్ని చేయగలుగుతారు అందుకే వాళ్ళు యోగిన హాని పేరు అది యోగం అది ఒక సాధన యోగం అంటే సాధన ఆ సాధన వాళ్ళు యజ్ఞం చేస్తారు దైవ యజ్ఞం చేస్తారు అనుకోండి దానివల్ల ఏమవుతుంది ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిసిన ఒకటే ఆ యజ్ఞాన్ని చేసేటువంటి శ్రౌత సంప్రదాయంలో మోహం ఆ వృత్తికి జన్మ చేస్తాడు ఈ వృత్తికి జర్మ చేస్తాడు అంటే కల్పసూత్రాలు అంటారు అవన్నీ కంఠస్థాలు చేసి పెట్టుకుంటారు వేద యజ్ఞాలు వాటన్నిటికీ వినియోగం ఉంటుంది అయితే ఊర్జే కంటస్థం చేయడమే కానీ వినియోగం ఉండదు ఊర్జే ఎందుకంటే అర్థం అర్థం లేని కంఠస్థం సో వినియోగం ఎప్పుడూ ఉండదు అలాంటి చదువు అర్థం వ్యర్థం కదా అని చెప్పి వస్తుంది దానివల్ల ఆ సబ్జెక్ట్ కొంత మళ్ళీ రాజీవ్ యానికి సమాజంలో నిలబడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ పదహారు మంది రుచిలు ఉంటాయి దక్షిణలు ఉంటాయి ఒక రకమైన కామర్స్ జనరేట్ అవుతుంది ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది అది అవసరం సమాజ యొక్క రచనలో భాగంగా అది నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ యజమానుడికి కొండంత పుణ్యం వచ్చి ఆయన స్వర్గానికి వెళ్తాడు భవిష్యత్తులో అది మరి యజ్ఞానికి ఫలమేది నెంబర్ ఫోర్ యజ్ఞాలు చేస్తే వర్షాలు బాగాపడి సమాజానికి క్షేమం కలుగుతుంది ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అవడానికి కామ్యకరమే అయినా కూడా చేయిస్తుందండి కాబట్టి సమాజ సమాజానికి లాభం యజమానుడికి లాభం ఇటువంటి దైవ యజ్ఞాన్ని చేయటానికి చాలా ఓపిక్ కావాలి ఇద్దరు ఎవరు చేయించలేదు అందుకే కొంతమంది ఏం చేశారంటే ఆధునిక కాలంలో వచ్చిన మార్పులు ఇవి వీటిని ఈ మార్పులని మనం వ్యతిరేకించే సందర్భం ఉంటుంది కొంతమంది మార్పును వ్యతిరేకిస్తారు కన్వర్షణలుగా ఉన్నవాళ్ళు మార్పును వ్యతిరేకిస్తారు మార్పును ఇష్టపడడం అంటే జెండా పుత్రాలు వెళ్తారని కాదు ఇష్టపడడం ఉదాహరణకు ఒక రేర పండితుందని నేను తెలిసాను ఆయన ఉన్నారు ఏదో శ్లోకయజ్ఞాలు పోయాయి వేదంలో చెప్పిన యజ్ఞాలు లేనేలేవు ఇప్పుడేవో కొత్త కొత్త యజ్ఞాలు వీళ్ళు సృష్టించేసి కల్పించేసి చేసేస్తున్నారు ఒక ఆయన నారాయణ యజ్ఞం ఇంకొక ఆయన శివయజ్ఞం ఉంటాడు ఇంకొక ఆయన సుదర్శన యజ్ఞం ఇవన్నీ కూడా ఎక్కడ వేగంలో వినలేదు పెట్టలేదు ఇలాంటివన్నీ చేసేస్తున్నారు అని ఆయన వాపోతారు సో ఇది అపోజిస్ దిక్ అండ్ నేర్పర్స్ ఈ సఫర్ ఫీలింగ్ బ్యాడ్గా ఉంటుంది అన్హాపీగా ఫీల్ అవుతారు ఇది ఒక పద్ధతి దీనికి ఇంకో రైస్ అంటే హార్మోనియం మెయింటైన్ చేసుకునే ఉపాయం ఏమో చెప్తుంటారా కర్మకాండ అంటే అలాగే ఉంటుంది అది దేశకాల పరిస్థితులలోకి మారిపోతూ ఉంటుంది పదేళ్ళ కింద కర్మకాండ ఇవాళ ఉండదు ఇవాళ ఉన్నది మళ్ళీ పదేళ్ల తర్వాత ఉండదు దేవుళ్ళు మారుతూ ఉంటారు దేవతలు పూజలు మారుతూ ఉంటాయి యజ్ఞాలు అన్నీ మారుతూ ఉంటాయి మారడం దానికి స్వభావం ఆత్మజ్ఞానం మారదు మార ఇది కూడా మారకపోవడం స్వభావం ఇది కోటస్థ ఇది ఇది మారదు మారడం దాని స్వభావం అది మారుతుంటే మనమేం దుఃఖపడక్కర్లేదు మారడం దాని స్వభావం అండి ఇంకేది వచ్చింది సో బీ హ్యాపీ అండర్స్టాండ్ అండ్ బీ ఇది ఇంకో పద్ధతి కాబట్టి ఆ యజ్ఞం పాతకాలిక యజ్ఞం స్థానంలో కొత్త కొత్త యజ్ఞాలు వచ్చేస్తాయి ఆ ఇప్పుడు యజ్ఞాలన్నీ ఇదో ఏవో ఏవేవో కొత్త కొత్త పేర్లతో పౌరాణిక యజ్ఞాలు సో అలా చేస్తారు కనుక ఇవన్నీ కూడా దైవ యజ్ఞాలు మీద స్వీకరించవచ్చు ఈనాడు చేస్తున్నటువంటి పౌరాణిక యజ్ఞాల్ని కూడా కాలమాన పరిస్థితుల్ని బట్టి మనం దైవ యజ్ఞాలుగా స్వీకరించవచ్చు దైవమే వాపరే యజ్ఞం యోగిన పరియుపాసే సమేవ అపరే యోగి అపరే అంటే ఇతరులు అపరాలు కాదు ఇతరులు అపరే అపర అపరౌ అపరే సర్వనామ శబ్దం ఇతరులు ఇతరులు అంటే బ్రహ్మజ్ఞానం గురించి చెప్పానంటే మూడు శ్లోకంలో జ్ఞాననిష్ఠులు వాళ్ళకంటే ఇతరులు అంటే కర్ములు అవుతారు కర్మ ప్రధాన కర్మిష్ఠులు అవుతారు ముందు యోగిన కర్మిణ కర్మకాండకి నిబద్ధులైన వారు తప్పు ఏం లేదండి కర్మకాండకి కట్టుబడులు ఉండాలి గృహస్థులు అలా ఉంటారు తప్పు ఎక్కడంటే అధ్యక్ష ఎక్కడొస్తుందంటే సన్యాసులు అలా ఉన్నారనే అభ్యక్షన్ అంతకండి పూర్వకాలం ఎలా ఉండేదంటే గృహస్థులు స్వకర్మానుష్ఠానాన్ని చేసుకునేవారు యజ్ఞాలు చేసుకునేవారు ఇప్పుడు గృహస్థులు భోగపరాయుణులు అయితే యజ్ఞాలు మానేశాయి యజ్ఞమైనవి ఎవడూ చేయడు కర్మ ఎవడూ చేయడు ఇంకా సన్యాసులు ఆత్మనిష్టలో ఉంది వరకు అప్పుడు వాళ్ళ ఆత్మనిష్ట వదిలిపెట్టి గృహస్థులు మానేసిన కర్మలను వీలుపోయాడు ఎందుకంటే సన్యాసులు కర్మతో సంబంధం ఏంటి సన్యాసులు తెగబడి రోగునీ పడి ఉలో వాళ్ళందరినీ పోవేసి సందాలు వసూలు చేసి యజ్ఞం చేయడం ఏంటి అనార్థం ఉండదండి అది శాస్త్ర సమ్మతం కానే అసలు సందా చేసి యజ్ఞం అఖండ మహారాజు ఏమన్నారంటే ఏ సందా వందాకృతి యజ్ఞ కట్టారు అయ్య సందా వంద అది హిందీ చూసేది ఈ సందా గిండా అని తెలుగులో అంటారు అలాగా చందాలు వసూలు చేసి యజ్ఞం చేశారు అయ్యా యజ్ఞం పూర్తయింది యజ్ఞ ఫలం పుడుతుంది దాన్ని అపూర్వమో ఉంటారు ఇంతకు ముందులో పుడుపుతుంది ఈ అపూర్వం పుట్టింది ఈ ఫలం వెతుకుతూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాలి అని యజమాను దగ్గరికి వెళ్ళాలంటే వాడి పాత్ర ఫైవ్ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ చందాలు ఇచ్చిన వాళ్ళందరూ ఉన్నారు పోనీ అందరికీ ఒక విసరంత కసరంత వెళ్దామా అంటే అలాగే కుదరదు కదా యజ్ఞ స్థలం ఎవరికో ఒక యజమానికి వెళ్ళాలి ఆ యజమానుడు రోజు చాలా తగ్గిపోయింది ఎలాగ అందుకోసం ఇంటికి స్థలము అలా గాలి వెళ్లాడుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అని వర్ణించారు ఆయన అని అప్పుడు చేశారు ఏ చందాలు ఉన్నాకంటే యజ్ఞం వస్తారో తుని చిత్తనా కరుస్తాకే ఉత్నాకరం అని ఎనీవే సో కర్మలు అలా ఉంటారు సందాలు వాళ్ళు అలా చేయరు వాళ్ళ దగ్గర ఉన్నట్టు సాధన సామాగ్రి పోగేసుకుంటారు మళ్ళీ ఏడాది యజ్ఞం చేద్దామని ఏడాది ముందు అనుకుంటారు అనుకుని బియ్యాలు వాళ్ళు పెట్టుకుని అన్నదానం అవి ఎవరి ఏర్పాటు చేయొచ్చు ఆ యజ్ఞం మటుకు వీళ్ళు తీసుకుంటారు ఇల్లు వాళ్ళు చందాలు వేసుకుని అన్నదానం ఎవరు చేసినా పర్వాలండి ధన్వంతులు వాళ్ళు పొందుకుని అన్నదానం చేస్తారు అపార్తపుణ్యం వాళ్ళు పొందుతారు యజ్ఞంలో రుక్లిక్కులు వాళ్ళ దక్షిణలు మాత్రం ఈయన సందాలు వసూలు చేయకుండా తను సంపాదించుకున్న స్వధనంతో రుత్విక్కి దక్షిణ ఇచ్చి ఆ ద్రవ్యాలను తన స్వంత డబ్బుతో కూడి తెచ్చుకుంటాడు అంత మాత్రం ఋత్వికులకు చెప్తాడు కూడా హిమదయంతో ధనం నేను ఇవ్వాలనుకుంటున్నాను మీకు వచ్చినటువంటి దర్శనానికి వచ్చిన భక్తులు ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర మీరు ఏమన్నా వరుపుకోగలిగితే మీరు ఓపిక మీరు చూసుకోండి నేను ఇచ్చి ఇదే ఇలా ఉంది ఇవి దేని కట్టి పెట్టాను అని ఆ వాళ్ళ ముందు కడతాడు ఈ టెన్నిస్ మ్యాచ్ల్లో ఆ కప్పు వాళ్ళు ఎదుర్కొండ పెట్టిన సరే ఆ మూట అక్కడ పెట్టి మీరు కానీ ఆ యుద్ధం సమయంలో అవఘోష స్నానం అయిన వెంటనే ఆ మూట వచ్చి ఎవల కవర్లు ఎవరైనా వాళ్ళకి ఇచ్చేస్తారు ఇది హోకలకి ఇది యుద్ధాతలకి ఇది అధ్వర్యులకి అది చేస్తారు ఇచ్చేసి తనకి ఇది పద్ధతి వాళ్ళు కోపం కర్మను అలాగే శ్రద్ధగా చేస్తారు వాళ్ళ వల్ల లోక కళ్యాణం జరుగుతూ ఇక రెండోది బ్రహ్మాజ్ఞవు అపరే యజ్ఞం యజ్ఞేనైనా ఒక వీళ్ళు అపరేయే అందరూ అపరే అపరే అపరే నేను ఒక్కొక్క యజ్ఞం మారినప్పుడల్లా యజ్ఞం చేసేవాడు మారుతూ ఉంటాడు కాబట్టి అపరే ఇది రెండు ఈ తర్వాత యజ్ఞం జ్ఞానానికి సంబంధించింది ఇది కర్మకి సంబంధించిన యజ్ఞం కాదు జ్ఞానాన్ని యజ్ఞంలో చూపిస్తున్నారు భాస్కృతారులు వివరిస్తారు బ్రహ్మాగ్నవు బ్రహ్మానే యజ్ఞం ఎందు అని అర్థం బ్రహ్మ అనే అగ్ని ఈ బ్రహ్మేజ్ బ్రహ్మ అనే అగ్ని అన్నారు అసలు బ్రహ్మేమిటి ఏ బ్రహ్మిది ఎందుకంటే చాలా బ్రహ్మలు ఉన్నాయి బ్రహ్మశబ్దానికి చతుర్ముఖ బ్రహ్మధర్మం అర్థం అలాగే పురాణ అర్థం ఉన్నదే ఉంది అది కాక వేదం అనర్థం ఉన్నది అది కాక ఓంకారం అని అర్థం ఉన్నది బ్రహ్మ సంస్థ మృపస్థమేటి అని ధర్మస్కంధ విచారంలో బ్రహ్మనిష్ఠుడు అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతాడు అక్కడ బ్రహ్మశబ్దానికి ఓంకారం అవుతాడు ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రహ్మాజ్ఞి అంటే ఏది బ్రహ్మాజ్ఞే ఆయన వివరిస్తున్నారు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా విజ్ఞానమానందం బ్రహ్మక్షాత్ పరోక్షాత్ బ్రహ్మా య ఆత్మా సర్వాంతర ఇదివచనక్త ఆ బ్రహ్మే బ్రహ్మశ మనకు అలవాటైన బ్రహ్మ అశనాయ పిపాసాదివర్జితం నేపి నేపీతి నిరస్తేషవిశేషం బ్రహ్మశబ్దే నోచ్య ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మాగ్నం అనే పదంలో బ్రహ్మ అనే శబ్దం చేత చెప్పబడే బ్రహ్మ ఏమిటి బ్రహ్మనే శబ్దం చేత బ్రహ్మే చెప్పబడుకోండి ఏ బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ వాక్యాలు ఒక్కొక్క వాక్యం మీద ఒక్కొక్క ఉపన్యాసం చెప్పద వాక్యాలు కైత్రియంలో బ్రహ్మే ఏ బ్రహ్మ అయితే సత్యము అంటే సద్ఘనము అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అస్థి రూపంగా సకల జగత్తుని నిలబెట్టుతున్నది ఏదో ఆ బ్రహ్మ అంటే అయితే మన జగత్తుకి ఒక లిమిట్ ఉంది మనైతే ఈ బ్రహ్మకు అంటే అనంతం సత్యం లిమిట్ లెస్ బింగ్ ఓ అయితే సత్ అనమాట సత్ బింగ్ అనమాట ఎస్ లిమిట్ లెస్ బివింగ్ జనరల్లీ బింగ్ అనేప్పటికీ అది జడమని మనం అనుకుంటాం దీని ఇప్పుడు దృఢంగా గుండు పెద్ద గుండు ఉంది ఎవరైనా అక్కడ కదలకుండాది అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అనుకోండి అది ఉండడానికి దృష్టాంతం ఏం చెప్తారు ఎదురు అలా బెల్లంచ్చిందలా కూర్చున్నావు ఏమిటారు అంటే జడ పదార్థంలా ఎలా పడున్నావు ఏమిటంటే కాబట్టి జనరల్గా కదిలితే తెలుసుకుంటే అది చేతనమని చదవకుండా అలాగా రాయిలా పడు ఉంటే అది జడమని ఒక దృష్టి ఒక దృష్టి కోణం లోకంలో ఉంది కాబట్టి ఇది బ్రహ్మ ఏమో అనంతమైన సత్యం బియ్యంగ్ అంటే అలా పడుగుంటుందన్నమాట అయితే ఇది జడమేమే జ్ఞానం ఇది జడం కాదు జడత్వ నివారణ కొరత జ్ఞానం ఇది జ్ఞానరూపము అంటే సిద్ధ సిద్రూపము అంటే సతికి స్థితికి విభాగాన్ని భావన అజ్ఞానవస్థ నేను చుట్టూ తెలుసుకునేవాడును ఈ టేబుల్ సత్ తెలియబడేది ఉన్నది ఇది తెలుసుకునేవాడను నేను అదే డివిషన్ వచ్చేసిందా టేబుల్ ఏమిట్రా ఉన్నది ఐ ఏమిట్రా అప్పుడు డివిషన్ వచ్చి తెలిసిందా కదా ఈజ్ అన్నది బయట ఉంది జడము నో అన్నది లోపల ఉంది చేత ఇదే అజ్ఞానం రుణ మహర్షి చెప్పింది వరద ఈ బివిజన్ ఎందుకు వచ్చిందో తెలిసినా దేహంతో మమేకం అవడం వల్ల వచ్చింది దేహం కూడా జడమే నిజానికి దేహం టేబుల్ ఎలాంటిదో దేహం కూడా అలాంటిదే అంతే కదా టేబుల్ దీన్ని ఒక చెట్టు అనే ప్రాణి యొక్క దేహం అవునా కదా ఇప్పుడుంటే ఆ చెట్టు అనే ప్రాణిని మనం కోసేసి ఇక్కడ పెట్టాం కానీ వాస్తవంలో ఇది కూడా దేహమేదో ఒక ప్రాణి యొక్క దేహం ఇది ఇంకో ప్రాణి యొక్క దేహం ఇది ఇది ఏమవుతుంది ఇది జడమే జడమే కూడా నీకు ప్రూఫ్ కావాలంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ శివయాత్ర చేసే విధానం చూస్తే ప్రూఫ్ వచ్చేస్తుంది శివయాత్రలో ఈ దేహాన్ని ఏం చేస్తారు కట్టేస్తారు కట్టేసి కట్టేస్తారు అయ్యో అంత బిగించేసి కట్టేస్తారు తాళ్ళతో అయ్యోడు ఏమిటంటే తాళపటాలు అభిగించి కట్టేస్తున్నారు ఒరికిపోయి వాడు దుఃఖపడతాడు అలా ఏముండదు ఎందుకంటే జడవ్ గిడ్డి బొమ్మను తగలబెట్టినట్టుగా తీసుకెళ్లి మిక్కుల్లో బాగా చక్క వస్తారు ఎందువల్ల జడమది కాబట్టి ప్రూఫ్ వచ్చేసింది కదా కాబట్టి జడమైన దేహాన్ని వీడు నేను అనుకోవడం ఈ అజ్ఞానమే ఇది మామూలు ఈ అజ్ఞానాన్ని బట్టి తిన్న ఈ డివిజన్ సత్తి ఈ డివిజన్ తప్పు ఏది సత అదే చిట్ అనంతమైన సత్యమే అనంతమైన జ్ఞానము కూడా చిట్ అంటే జ్ఞానమా అది బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయితే జ్ఞానము అనేప్పటికీ ఘట జ్ఞానము ఘట జ్ఞానము ఘటం ఎంత ఉంటుందో ఆ దేశ పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఆ రూపం రూపం ఫిక్స్ అయి ఉంటుంది తర్వాత ఘటానికి పుట్టుక మరణము తగులుతూ ఉంటుంది ఘటజ్ఞానం ఈ క్షణంలో పుడుతుంది మరో క్షణంలో పోతుంది కాబట్టి ఈ విధంగా దేశకాల పరిచ్ఛేదాలు ఘట ఘటము యొక్క జ్ఞానం పటజ్ఞానం కాదు పట జ్ఞానమే ఘట జ్ఞానం గతం పథం కాదు మతం జ్ఞా గతం కాదు అన్యోన్యాసాలు కాబట్టి అన్ని రకాల పరిచ్ఛేదాలు ఈ ఘత జ్ఞానంలో వచ్చి పడ్డాయి జ్ఞానం కూడా పరిచ్ఛిన్నం అంటే కాదు అనంతం జ్ఞానం ఎటువంటి పరిచ్ఛేదములు లేని అనంతం జ్ఞానం సో అదే దానికే బ్రహ్మానికే ఏది ఇష్టతో అదే స్థితి ఏది ఇచ్చితో అదే సత్ ఈ సఖ్యుత్తికి పరిచ్ఛేదములు మీకు అనుభవానికి వచ్చే పరిచ్ఛేదములు లేవు ఆ పరిచ్ఛేదములు అజ్ఞానం చేత అజ్ఞానం చేస్తే మనస్సు బుద్ధి మన మనస్సు ఇంద్రియముల యొక్క కాంబినేషన్లో మీకు పరిచ్ఛేదాలు అనుభవానికి వస్తున్నాయి తప్పిస్తే వాస్తవంలో పరిచ్ఛేదములు లేదు బ్రహ్మ అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ బ్రహ్మే ఇక్కడ చెప్తున్నా ఇప్పుడు ఆ బ్రహ్మగో ఎందుకు మనకి ఇప్పుడు ఎందుకు ఆ బ్రహ్మ ఏదో మామూలుగా కడుపులో నీళ్ళు చల్ల కదలకుండా హాయిగా ఉన్నాం ఉద్యోగాలు సచివాలు చేసినప్పుడు డబ్బు దస్తం పిల్ల పీచు అన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఈ బ్రహ్మగోళం మనకి ఎందుకు అంటే విజ్ఞానం ఆనందం బ్రహ్మ మీకు ఆనందానికి అవలాస్ లేదా నిజానికి దస్తం ఉన్నది ఆనందం కోసం పిల్లా పీచు కూడా ఆనందం కోసమే ఉన్నాయి మీరు ఆనందం కోసమే సంతానాన్ని కనకాడు ఆనందం కోసమే డబ్బు సంపాదిస్తాడు మీరు కావాల్సింది ఆనందం ఓకే అయితే డబ్బు సంపాదించి సంతానాన్ని పొందేసి ఆనందాన్ని పొందేసి కదా దొరకట్లేదుగా డబ్బు సంపాదించినందువల్ల ఆనందం దొరకట్లేదు దుఃఖమే మిగులుతుంది టెన్షన్ మిగులుతోంది సంతానాన్ని కన్నందు వల్ల అంటే కాన్ఫ్లిక్స్ వచ్చి డబ్బులాక్స్ వచ్చేసి కలహం వచ్చేసి అని తెప్పిస్తే సంతానాన్ని అని ప్రశాంతంగా ఉన్నవాడిని ఏమన్నా ఒకరిని చూపించండి నాకు నేను అవి వంట సీలెక్ పెట్టాను హౌ హీ లుక్స్ లైక్ కాన్ఫ్లిక్ట్ లో పడిపోతుంది అంటుంది మనసు పోవర్ ఇద్దరు వియ్యంకుళ్ళు కలుసుకోవడానికి చూసారా మీరు ఎలా ఉంటారు దిసింగ్పోయి ఉంటారు షేక్ హ్యాండ్ చేస్తారు అలాగే టెన్స్గా హ్యాండ్ చేస్తారు ఇద్దరు వియ్యకురాళ్ళు ఎప్పుడైనా కలుసుకోవడం చూసారా మరీ అధ్వానంగా ఉండే పరిస్థితి బికాస్ కాన్ఫ్లిక్ అంటే కాన్ఫ్లిక్ట్ లో పడిపోతారు సార్ మేము పెంచి పోషించాము వీడిని వీడిని తాకి వీడికి చదువుకి సీజులు కట్టి వీడికి రోగ వస్తే సేవలు చేసి ఇంత చేసి వీళ్ళకి పాటికేళ్ళు తర్వాత కాటి పళ్ళు వాళ్ళు చదువు పోతారు వీడు వాళ్ళ వీడు వాళ్ళ వాడు అయిపోతాడు తల్లికి తండ్రికి ముఖం చూపించేసి అక్కడ వీడికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఉంటే వస్తాడు ఎవరైనా అన్న వచ్చావా బాగున్నారా పోతాను అన్నారా ఇంటికి ఒక్కటి వచ్చేసి జాగ్రత్తగా చదివి సర్దుతూ ఉంటాడు ఎవరు బా ఎప్పుడో సజ్జీ సర్జేస్తుంటే ఒకసారి అలా వెళ్ళొస్తారు అలా ఎక్కడికి ఎక్కడికి వెళ్తే ఒక భర్త ఇప్పుడు వచ్చిన తోటి సవ చేస్తాడు వీడు మెల్లవాగా పిల్లిగా జారుకుంటాడు చెప్పేసి జారుకుంటాడు మళ్ళీ వస్తా ఉంటే తొందరగానే వచ్చేస్తాను అంటాడు రెండు నెలలు సెలవులు ఉంటాయి కదండి రెండు నెలల్లో నెల పదిహేను రోజుల తర్వాత వచ్చేస్తాయి కదండి అక్కడ ఇంటి మాట వీళ్ళు అనుకుంటారు మన పిల్లాడని అనుకుంటాం కానీ పద్యాలు నాడు పిల్లలు గాలి వీళ్ళతో వివేగాన్ని పొద్దుతారు వైరాగ్యాన్ని ఆ వైరాగ్యం కూడా అర అరసర వైరాగ్యం అది కూడా స్థిరంగా ఉండదు అప్పుడైనా గీత క్లాస్కి వస్తే సర్పూర్తిగా రాలేదు ఏదో ఉత్తీరాని వైరాగ్యం అతికీ అత్యమైన వైరాగ్యం ఏదో నడుస్తుంది కొంత వైరాగ్యం కొంత రాగము అలా నడుస్తుంది కానిచూర్లో పడుకుంటాడు ఆనందం కలగలేదురా కాబట్టి ఆనందం ఎలా ధనం రాలేదు అధికారం రాలేదు సంతానం వల్ల రాలేదు కర్మల వల్ల రాలేదు ఎక్కడ ఈ ఆనందం కోసం వెతికి వెతికి అలిసిపోయాడు మనిషి ఎక్కడుందిరా అంటే చూడు తెలుగు ఎక్కడ ఉందో అక్కడ ఆనందం ఉంది పసిగత్తు విజ్ఞానం ఆనందం బ్రహ్మ నీకు జగత్తు తెలుస్తోంది కదా ఎలా తెలుస్తోంది అది తెలుసుకో ఇది ఘటము ఇది ఘటము జ్ఞానం ఉంది కదా విజ్ఞానం ఇది ఘటము ఇది పటము ఇది పుస్తకం ఇది జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానము ఇది ఘటము అనే జ్ఞానం ఘటం ఇండి పుట్టిందా ఎక్కడికి పుట్టింది హృదయం ఎక్కడ నింపు పుట్టిందో ఘటాన్ని విధిపెట్టాలి ఋస్మాల ఘటం ఘటం పోయి ఇంకో ఘటం వస్తుంది దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఘటం అనే జ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది ఇక్కడి ఆ జ్ఞానం దాని సోర్ప్స్ ఏమిటి దాని మూలం ఏమిటి కొంచెం అన్వేషణ చేయి అన్వేషించమన్నారు అన్వేషతవ్యం సో అంతఃషతవ్య విధి నాశితవ్య అన్వేషణ చేయాలి చేతన హనుమంతుడు వెతికినట్టుగా వెతకాలి తనము నీటి పెట్టుకుని దుఃఖించాలి అయ్యో నేను ఇంతకాలం నుంచి దీన్ని సాధన చేస్తున్నాను ఇంకా దడికి చేరుకోలేకపోయా భగవంతుగా నా ప్రారంభం ఇలా ఉంది ఏడవాలి ఒంటరిగా కూర్చుని ఏడవాలి ఇన్ సైలెన్స్ అండ్ ఇన్ డార్క్నెస్ పర్సన్ గ్రో అవుతాయి చుట్టూ బంధువులు గ్రో అవుతారు దెబ్బలట్లు మిగులుతాయి బంధువర్గాన్ని విడిచిపెట్టేసి ఏకాంతంలో కూర్చుని సైలెంట్ గా కూర్చుని భోర్మని ఏడిచిన నాడు జ్ఞానం కోసం అప్పుడు వీడు కృతార్థడం మీరు అప్పుడు ఫస్ట్ స్టెప్ పడింది అని అర్థం రైట్ డైరెక్షన్లో లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అన్వేషణ చేయాలి సీతాదేవి కోసం హనుమంతుడు ఎలా కష్టపడ్డాడు ఏడి ఆత్మహత్య చేసుకుంటా ఆవిడ కనబడకపోతే వస్తున్నప్పుడే అక్కడ దర్శనం అవుతుంది ఆ రకమైనస్ డెడ్ ఎర్నెస్ అంటారు ఆ ఎర్నస్నెస్ తోటి వీడు ముందుకు అన్వేషణ చేయాలి అప్పుడు ఆ అన్వేషణ చే విజ్ఞానం ఆ విజ్ఞానం యొక్క సోర్స్ పట్టుకోవాలి ఈ విజ్ఞానం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఘట జ్ఞానానికి మూలంలో ఏముంది నేను జ్ఞానం ఉన్నది ఎందుకంటే ఘట జ్ఞానం పోయి పట జ్ఞానం వచ్చింది పట జ్ఞానం పోయి పుడ్య జ్ఞానం వచ్చింది ఈ జ్ఞానాలన్నీ పోతున్నాయి మారిపోతున్నాయి కానీ వీటన్నిటినీ తెలుసుకుంటున్నా నేను అనే జ్ఞానం మారట్లేదు కాబట్టి నేను ముందు పుట్టిన తర్వాత ఘట ఘటం వచ్చిందా ముందు ఘటం వచ్చిన తర్వాత నేను వచ్చిందా ముందు నేను వచ్చింది నిద్ర లేచినప్పుడు నేను వచ్చింది తర్వాత ఘటం వచ్చింది తర్వాత ఘట జ్ఞానానికి మూలం నేను జ్ఞానం ఈ నేను జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోవాలి నువ్వు చెప్పు నేను తెలుసుకుంటాను నేను చెప్పడానికి నేను చెప్పలేను పదము చెప్తాం బ్రహ్మ అంటున్నాను నువ్వు తెలుసుకోవాలి మిఠాయి రుచిగా ఉంటుంది తిను తెలుసుకో అంటే అది ఎలా ఉంటుందో చెప్పన్నారు ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది ఏమర్థమైంది నీకు తీయగా ఉంటే అని అది తెలిసింది ఏం తెలిసింది తింటే తెలుస్తుంది పియగా అంటే పియను అనే పదం ఒకటి ఉంది తర్వాత సంస్కారం ఉంది కాబట్టి ఆ సంస్కారంతో కరెక్ట్ తీసుకుని కానీ మీకు మొట్టమొదటి అసలు మిఠాయి ఎప్పుడు తెరంగవాడి దగ్గరికి వెళ్ళి తీయగా ఉందను మిఠాయి అని చెప్పారు అనుకోండి అంటే వాడికి ఏమర్థమైన ఇది దాటే వర్డే తెలిసింది అనే పదం ఏంటి అంటే ఇటు ఇటు రిప్రజెంట్స్ టేస్ట్ తింటే ఓహో అలాగా అని అనుకోవాలి తెలుసుకోవాలి ్రహ్మ అంటే ఏమైనట్టు తర్వాత నేను యొక్క మూలం ఏమీ నేను వాట్ ఈస్ దిస్ నేను ఇట్ ఈస్ ఎస్ఫురా నేను అంటే తెలుస్తోంది మనంత తానుగా తెలుస్తోంది దీపం వెలిగింది ఆ దీపం ఇలా వెలిగిన దీపాలను చూడడానికి ఇంకో దీపం కావాలా అక్కర్లేదు మనంత తానుగా ప్రకాశిస్తుంది గతాన్ని చూడాలంటే కన్ను ఉండాలి ఈ నేను చూడాలి కన్ను అక్కర్లా నేను చూడాలి మనస్సు అక్కర్లా మనసు తానుగా తెలుస్తోంది నేను నేను అని విడ నేను ధ్యానం చేయాలి నేను పట్టుకోవాలి నేను పట్టుకున్నాడు అంటే ఏమవుతుందో తెలిసినా బయట బాహ్య ప్రపంచాన్ని విధులు పెట్టేశాడు జగత్తుని విధులు పెట్టేశాడు మనస్సులో వికల్పాలను విధులు పెట్టేశాడు ఈ ఇంద్రియ జ్ఞానానికి మనస్సు యొక్క సంకల్ప వికల్పాలకి మూలంలోకి పోయాడు నేను నేను నేను నేను అహం అహం అహం అహమితి రమణ మహర్షి ఈ నేను యొక్క సోర్స్ ఏది కహా సే ఆర నేను ఎక్కడి నుంచి వస్తాను వస్తోంది పోతోంది వస్తోంది పోతోంది ఎక్కడి నుంచి వస్తాను నేను ఎదరు నేను ఎవరంటే బయోడేటా చూపించడం కాదు బయోడేటా దేహానికి యొక్క బయోడేటా ఆత్మ యొక్క బయోడేటా కాదు ఎందుకైతేనే బయోగ్రఫీలు రాయడం ఎందుకంటే బయోగ్రఫీ ఇస్ ది బయోగ్రఫీ ఆఫ్ ది బాడీ ఎందుకండి బాడీ బయోగ్రఫీ ఎందుకండి అనవసరం కదా బాడీ బయోగ్రఫీని వదిలిపెట్టి హిస్టారికల్స్ డెనైజ్ చేసి అసలు సత్యాన్ని తెలుసుకోరా అంటే ఈ బాడీ బయోగ్రఫీ అనవసరం కదా కాకపోతే నేను నేను వాట్ ఈస్ ఐ వాట్ యాల్ హూయామయ అన్నాడు ఒక హూయామయనికి వాట్ ఏమై బెటర్ ఎందుకంటే హూయామయ అనే ప్రశ్నలో అవి ఒక పెర్సన్ అనే ఒక ఇంప్లికేషన్ ఉంది అవి ఒక పెర్సను అది ఏ పెర్సను ఒక ఇంప్లికేషన్ ఒకటి హూలో ఉంది మేల్ కానీ ఫిమేల్ కానీ అవి ఉంటుంది అని ఇలాంటివిలో ఉన్నాయా హూలో హూ కూడా వద్దు వాట్ వాట్ ఏమై వాట్ ఈజ్ దిస్ ఆయి ఈ ఇంకా బెటర్ వాట్ ఈజ్ హాయి వాటామైదంటే వాట్ ఈజ్ ఐ ఎందుకంటే వాటామైలో సంథింగ్ అదర్ దాన్ ది అపోజిట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అపియర్స్ అనే ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్వాల్వ్ అయ్యింది వాతావరణంలో వాట్ ఈస్ ది సై పెర్ఫెక్ట్ న్యూట్రల్ సాక్షి రూపంగా అయింది దర్శిస్తే మీకు తెలుస్తుంది అది దట్ ఈస్ ది బీవింగ్ దట్ ఈస్ ది సమా అది ఏ సర్వము అది ఆనంద స్వరూపము కోర్ణము అది అక్కడి నుంచే వస్తుంది అన్ని ఆనందములు అక్కడి నుంచే ఆవిర్భవిస్తున్నాయి అనే సత్యాన్ని వీడు సాక్షాత్కరించుకుంటారు జ్ఞాన మార్గంలో విజ్ఞానం ఆనందం బ్రహ్మక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ప్రతి వాక్యానికి వివరణ ఇస్తున్నాను నేను లేకపోతే ఈ వాక్యాలు చిలకలు పలిచినట్టుగా ఎందుకు అనవసరం లేదండి ఉదయం ఆనందం బ్రహ్మ ఏమైన సరికి తెలిసం దాని ఆ అనుభవం వస్తే మంచిదని ఎత్ సాక్షాద పరోక్షాద్ బ్రహ్మ బ్రహ్మ అంటే ఏదన్నారు ఏది సాక్షాద పరోక్షమో అది బ్రహ్మ సో ఎలాగంటే ఘటము ప్రత్యక్షము సో ఆ ఘోడ తనక్షలు ఏదో ఉంది అదేవిటది పరోక్షము కనపడదు కదండి తప్పులు కనపడితే కూడా ప్రత్యక్షమే చెవికి తప్పుడు ఏమీ వినపడటం లేదు గంధం ఏమీ రావట్లేదు చూపికి వినపడటం లేదు అది ఏమిటది పరోక్షము లేకపోతే స్వర్గం స్వర్గం ఏంటంటే ప్రత్యక్షమో పరోక్షం కాదు నేను కళ్ళలో తీశానంటారా ఈ కళ తీసుకుంటాను ఇది స్థల పురాణం కాదు ఇది కళలు కాకరకాయలు ఇది ఏదాంతం కదా కాకపోతే స్వర్గము పరోక్షము మనస్సు ఉల్లాసంగా ఉంది చెప్పండి ఇది ప్రత్యక్షమా కాదు ఇది కాదు అది కాదు ఎందుకంటే కంటి ప్రత్యక్షం మనస్సు కంటి ఎందుకు వస్తుంది అలాగే స్వర్గంలో రాక మనకి తెలియంది కాదు దీన్ని అపరోక్షము అంటారు సాక్షి భాష్యమని కూడా అంటారు సాక్షిని తెలుస్తుంది మనం మనస్సుని జటాన్ని తెలుసుకునేది ఏదండి ఇంద్రియం కన్ను ఇంద్రియాన్ని తెలుసుకుని మీరేది మనస్సు మనస్సును తెలుసుకు మీరేది సాక్షి కాబట్టి మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు ఎవరికి తెలుస్తాయి సాక్షికి తెలుస్తాయి అందుకేనే వీళ్ళు మనస్సులో దుఃఖం ఉందనుకోండి పైకి నవ్వుతూ ఉంటాడు చూసివాడు ఎవరికి ఉంటాడంటే వీడు హ్యాపీగానే ఉన్నాడు అనుకుంటాడు ఎందుకంటే చూసివాడికి నవ్వు చూస్తాడు కానీ మనస్సును చూడలేడు కదా కానీ వీడికి తెలుస్తూ ఉంటుంది ఏమని తాను అన్హాపీగా ఉన్నానని వీడికి తెలుస్తూ ఉంటుంది తన దుఃఖం తనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి దుఃఖం ఎక్కడం లేదు మనస్సు ఉన్న దుఃఖం ఎవరికి తెలిసింది తనకు తెలిసింది ఆ తనెవరు మనస్సు యొక్క సాక్షి అది సాక్షాద్ అపరోక్షం మనస్సు అపరోక్షం సాక్షాద్ అపరోక్షాత్ అని సాక్షాత్ పరోక్షాత్ Mane సాక్షాత్ పరోక్షం మళ్ళీ దాన్ని కూడా పంచమీహం లాగేవద్దు అది అవ్యయం సాక్షాత్ సాక్షాత్ పరోక్షాత్ నామా సాక్షాత్ పరోక్షం సాక్షిగా ఉంది అపరోక్షంగా ఉండడం మనస్సు సాక్షి కాదు మనస్సు అపరోక్షం తెలియబడుతూ ఉంటుంది తెలియబడుతూ అవుతుంది అది తెలియబడుతూ ఉంది కనుక మనస్సును తెలుసుకుంటూ తనను తాను తెలుసుకుంటూ ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ సాక్షి అది సాక్షాద పరోక్షం కానీ వైదిక ప్రయోగంలో సాక్షాద పరోక్షాత్ బ్రహ్మ అన్నారు ఇప్పుడు చూడండి నేను ఇంకోటి చెప్తాను నేను దుఃఖిని అని మీరు అన్నారనుకోండి దాంట్లో ఆ సెంటర్ ఉంటుంది ఈ భాషనే వాడుతూ ఉంటాం వెరీ దిస్ సెంటర్ సెంటర్ అంటే ఈగో ఈగో ఉంటుంది ఐ ఆమ్ అన్హ్యాపీ అన్నప్పుడు ఈగో ఉంటుంది ఈగో ఇది సెంటర్ ఇట్ లొకేటెడ్ లోకలైజ్ సెంటర్ ఉంటుంది కానీ దుఃఖమును నేను నిర్వికారంగా సాక్షిగా అబ్జర్వ్ చేస్తున్నాను టువర్డ్స్ ది అన్హాపీనెస్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు సెంటర్ ఉండదు ఎరిజిన సెంటర్ ఎందుకంటే ఇవా ఆల్రెడీ శ్వాసకి సెంటర్ లేదా అంటే ఈగో ఉంది చూసారండి దట్ ఈజ్ పర్సనలైజ్డ్ నాలెడ్జ్ వెరాజ్ సాక్షిగా మీరు ఎప్పుడైతే ఉంటారో మనస్సుకి సాక్షిగా ఎప్పుడైతే ఉంటారో దట్ ఈజ్ ఇంటర్సనల్ అవేర్నెస్ కదా మీరు దుఃఖంతో ఐడెంటిఫై నా ప్రారంభం అవ్వలేదు నాకేమో బ్యాగ్లకు అన్ని దుఃఖాలు వస్తున్నాయని మీరు అన్నారనుకోండి యు ఆర్ ది సెంటర్ యు ఆర్ ది పర్సన్ యు ఆర్ ది వన్ ఐడెంటిఫైడ్ విత్ అన్హాచ్యునెస్ యు ఆర్ ది సెంటర్ ఈగో అలా అనొద్దు ఏమంటారంటే ఈ హృదయంలో ఈ మనస్సులో దుఃఖం యొక్క అనుభవం కలుగుతోంది దుఃఖరూపంగా ఉంది మనస్సు అని సాక్షిగా దర్శించండి aprapta means you are no more a person person is already included in your mind you are not the person anymore you are the impersonal awareness adi sakshi aprakta sthiti aa sakshi aprakta sthiti edi galado adiye brahma ya sat sada aprakta brahma adi brahma enduko telusma dantlo time ledu it is time time manasalo untundi and it is faceless స్పేస్ మనస్సులో ఉంటుంది ఇట్ ఈస్ డివిజన్ లెస్ డివిజన్ మనస్సులో ఉంటుంది అది కాలానికి దేశానికి భేదానికి నానాత్వానికి సాక్షిగా ఉంటుంది అది నానాత్వ సాక్షి గనక నానాకాదు కాల సాక్షి గనక కాదు దేశ సాక్షి గనుక కాదు కాబట్టి బ్రహ్మ అంటే బ్రహ్మండే అర్థం లేదు సాక్షాద్ బ్రహ్మ తర్వాత ఇది సాక్షాత్ ఒకసారి గృహదారు నీకంలో ఉంది మీరు తీసుకొస్తే తెలుస్తుంది ఇక ఆత్మా సర్వాంతరహా ఈ గృహదార నీకంలో రకాల ఇండెక్స్ ఆ ఇండెక్స్ కొంచెం చూడడం ఇటు నాలుగు సార్లు తిట్టుతో ఉంటే మంత్రాలు అలవాటు పడతారు కేజీ తెలుగులో వివరంగా ఉంటుంది తెలుగులో మీరు కష్టపడక్కర్లేదు అది అనువాదంలో కాకుండా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ బ్రాకెట్స్ తెచ్చి డైలైట్ చేసి సబ్జెక్ట్ మాటలు ఉంటుంది డైలైట్ చేసి ఉంటుంది మీకు అలవాటైన భాషలో ఉంటుంది అంటే మరీ అసలు బ్రహ్మ వేదాంతం మాట సాక్షి పదాలు కూడా తెలియని వాడు ఏదో వాడికి ఏం అర్థం కాతుంది ఎలా నేను అంటలేదు అది విద్యార్థులకి ఆచార్యులకు ఉపాధ్యాయులకి ఉపయోగపడేస్తున్నాను ఏ సందర్భం లేకుండా ఫోన్స్ చదివిస్తారో అలా అయిపోతుంది కాబట్టి దాంట్లో అప్పుడప్పుడు చూస్తూ అంటే మీరు మీకు అది సెమిలియర్ అవుతుంది ఆత్మ సర్వాంతర ఇది ఒకటే ఆత్మ ఉన్నది ఇది ఏమిటి ఆత్మ ఏమిటి అని ప్రశ్న ఏముంది సర్వానికి ఏది ఆంతరమో అది ఆత్మ చూస్తూ ఉన్నారు డైవ్ సముద్రం అడుగున సముద్ర గర్భమునందు వజ్రం ఉంది ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి వజ్రం పసుకోవాలంటే ఏం చేయాలి డై ఇక్కడ ఫిజికల్ డైవింగ్ కాదు నేను మాట్లాడుతూ ఉంటాను మెటఫారిక్ గా చెప్తారు అలాగా సో సర్వము ఏమిటి ఒక లేయర్ ఆఫ్ దర్ లేయర్ ని మనం పియర్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి యూ యు పెనిట్రేట్ లేయర్ ఆఫ్ దర్ లేయర్ అల్టిమేట్లీ యు ఎండ అల్టిమేట్ సోర్స్ అక్కడే ఎండప్ అవుతారు అది ఆత్మ ఎలాగా చూడు జగత్తున్నది సర్వం అంటే జగత్తు కదా జగత్తు ఉన్నది సరే జగత్తు జగత్తు యొక్క జ్ఞానం కలిగిన తర్వాత ఉన్నదా జ్ఞానం కలగడానికి ముందు కూడా ఉందా జగత్తు జ్ఞానం కలిగిన తర్వాతే ఉన్నది బాగుమరిది మీరు బాగుమరది తెలుసుకున్నాక ఉన్నడా తెలుసుకోక ముందు కూడా ఉన్నాడా తెలుసుకోకముందు ఉన్నవాడు బాగుమరదు కాదు ఎవరో కదా మీరు తెలుసుకోవాలి కదా కాబే జగత్తుకి ఆంతరం ఏమిటి జగత్తు యొక్క జ్ఞానం కదండి ఘటానికి ఘటం కంటే ఆంతరముతే సూక్ష్మం ఘటము మత్తితో చేసింది ఘట జ్ఞాన రూపం కాబట్టి ఘట జ్ఞానం ఎక్కడుందో నేత్రముందు అంతకంటే ఆంతరం ఏమిటి మనస్సు ముందు జ్ఞానం మనస్సులో ఉంటుంది అంతకంటే అంతరం బుద్ధి ఇది ఘటము అని నిర్ధారించేది బుద్ధి రూపజ్ఞానాన్ని మనస్సు కల్పిస్తే దానికి ఘటము అనే పేరు పెట్టి పర్కం చేసేది బుద్ధి అంతకంటే ఆత్మ అంతటమేమిటి నేను నేను వచ్చేటప్పుడు ఇవన్నీ వస్తాయి నేను ముందు ఉండాలి ఎందుకంటే ఆ బుద్ధి కాదు నా బుద్ధి మనస్సు కాదు నా మనస్సు కన్ను కాదు నా కన్ను ఘటం కాదు నా ఘటం ఘటం దాకా పట్టుకోతుంది శాస్త్రం చూసుకుని దేహం దగ్గర నా పెట్టద్దండి వీడు ఘటన దగ్గర నా పెట్టిన వాడిని దేహం దగ్గర నా పెట్టద్దంటే చాలా వీడు ఏదో సాధితుంది చిత్రుతిథి సాబితులు వీడు తల్లిదండ్రులకి చిత్రుతిథి చేయడు వీడు ఇంట్లో కూడా చేస్తుందా అని అలాగేదో ఆ రకంగా దేహమును నేను నాది అనుకోవద్దు అని వీడికి ఎలాగో చెప్పడం వీడు ఘటాన్ని పట్టుకుని నేను నాదని కుక్క పళ్లను పట్టుకుని నేను నాదని వీడు వీడు కలషన్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని పట్టుకుని దేహము నేను కాదు నాది కాదు అని చెప్తే ఎలా ఉన్నామాట అది ఎలా అది ఎంత అసందర్భంగా ఉన్న ఇట్ జస్ట్ సైల్ అంటే చెప్పకూడదు పన్ను అండి ఎన్నో పాయింట్ కళ్ళ నేను అంకేతనే సెలెక్ట్ చేస్తూనే చెప్పాలి ఆ నాలెడ్జ్ చూస్ చేసుకుని నాకు కావాలన్న వాడికి చెప్పాలి ఎందుకంటే వారికి అర్థం కాదు వారికి దాని మీద శ్రద్ధ ఉండదు వారికి అది నెక్కించిపోతున్నది తర్వాత కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ చేస్తుంది నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదో ఇలాగే అండగా నువ్వులన్నీ తిరుగుతూ ఉండడం లేదాంత పాఠం ఇస్తానంటూ ఉండడం అది అనిపిస్తుంది ఒకప్పుడు నిరుత్సాహం కలుగుతుంది కానీ ఒకప్పుడు ఆనందం కలుగుతుంది అంటే తమ్ముగా ఆనందం కలుగుతుంది అప్పుడప్పుడు నిరుత్సాహం కలుగుతుంది అధికారి కానివాడు వాడికి చెత్తన పాఠం వ్యర్థమైతే వాళ్ళు దాన్ని డిశ్చార్జ్ చేసుకుంటారు అలాంటి అన్ఫార్చునేట్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి పది పది మందితో వ్యవహారం చేసేప్పుడు అలాంటివి కూడా ఉంటాయి ఇప్పుడు టీలక్షన్ టీ ప్యాకెట్ లో పీనట్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే పీనట్స్ శనగపిండిలో వేయించేసి మనకిస్తారు దాంతో ఆ పుచ్చులు అన్నీ కవర్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది ఆ శనగపిండి కవర్ వేసిస్తే పైన దానికి మనం ఏ కారం కూడా వరస్తే ఇంకా పుచ్చు లోపల కంట్రంలో వెళ్ళిపోయి దాకా పుచ్చు మనకి కనపడకుండా ఉంటుంది అదే ఓ ప్యాకెట్ లో పెట్ట అది కొన్ని తింటూ ఉంటాడు ఓ పీనట్ తింటాడు హ్యాపీ బాగుంటుంది ఇంకో యూనిట్ హ్యాపీ ఇంకోటి హ్యాపీ ఈ లోపల ఇంకో యూనిట్ నదిలేప్పటికి నోరనిస్తా వాంతిచ్చినట్టు కూర్చుంది అప్పుడు ముఖం అంతా మారిపోతుంది ముఖంలో రేఖలు మారిపోతాయి వాడు యాటి అంతవరకు చక్కగా ఉల్లాసంగా మాట్లాడుతున్నవాడు హఠాత్తుగా ఏ ఆగ్రో స్పిటాస్ పడతాడు బాత్రూమ్కి పోతాడు వాంతి చేసుకుంటాడు అలా అయిపోతూ ఉంటుంది అప్పుడు బ్యాడ్ తీయినట్టు ఎగ్జాంపుల్ ఇస్తా బ్యాడ్ తినట్టు ఇది గుర్తునట్టు ఇది బ్యాడ్ తీయినట్టు తెలీదు అది అప్పుడే జరుగుతుంది ఇది బ్యాడ్ తీనట్ అది నేను తెలియని దృష్టాంతంగా చెప్పారు ఎన్ సిద్ది కరెక్ట్ రిలయన్స్ కూడా ఫ్యాక్టరీస్ ఇస్తే బహుశా తెలుస్తూ ఉంటుందేమో నాకు తెలియదు ఇది బ్యాడ్ తీనట్టుంటో మామూలుగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాజీలను పబ్లించేసి మిగిలిపోయిన పుచ్చు ఇన్నింటినీ వేయించేసి ప్యాక్ చేసి మనకి పండించారు అలాగే మామిడి తాండ్ర ఉంటుంది ప్యాక్ చేస్తాను కాదు మ్యాంగో జ్యూస్ చేస్ట్ అని పేరు పెడతాడు ఆ జ్యూస్ అది చాలా ఆకర్షణీయమైన ఆవు చేయడం దానికి పుచ్చిపోయిన మామిడి పళ్ళు అమ్మడానికి వీలు అది మార్కెట్లో పెట్టి పెట్టి పెట్టి ఇంక అమ్ములు కావాలి ఆల్రెడీ డాక్ పాడైపోయిన మామిడిపోయి వల్లి అక్కడ సర్పవరంలో ఊరుంది అక్కడికి పట్టుకుపోతారు పట్టుకుపోయి ఇలా కట్ చేసి దాంట్లో పారేసి ఆ రసం తీసి ఆ పేస్ట్ తీసి దాన్ని ఎండలో పెట్టేసి ఆరబెట్టేస్తారు చేపల మీద ఆరబెట్టేసి చక్కగా కట్ ప్లాస్టిక్ రేపర్ చేసి అమ్మేస్తారు ఎనివే ఈ బ్యాడ్ తీయినట్లాగా ఈ వేదాంతం యొక్క మహిమ తెలియని సందర్భాలు కొన్ని చదివితే అప్పుడు కొంత ఇబ్బంది పడాల్సింది వాట్ ఎవర్ సో ఆత్మా సర్వాంతర సర్వమునకు ఆంతరము మనస్సుకి ఆంతరము బుద్ధికి ఆంతరము నేను నేననే తర్శనం తర్శనా ఉంటుంది దానికి కూడా ఆంతరము నేనుకి ఆంతరం అండి ఎందుకో తెలుసిన నేను నేనని వీడు హడావిడి చేస్తాడు నేను ఎక్కువ నిరంతరంగా ఉందా స్థిరంగా కంటిన్యూస్గా ఉందా అది లేదు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నిద్ర నిద్రే అక్కర్లేదు జాగ్రత్త అవస్థలో కూడా అప్పుడు ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు పోతుంది నిద్రావస్థలో అసలే లేకుండా పోతుంది స్వప్నంలో ఇంకో నేను ఉంటుంది ఈ నేనుండదు నేను ఆఫీసర్ అనే నేను ఉండదు ఇంకేదో నేను తర్వాత స్వప్నమే కాని ఉన్న నేను లేకుండదు స్టాక్ మార్కెట్ చాలా బాగుందనుకోండి అప్పుడున్న నేను ఓరకంగా ఉంటుంది హర్షగ్ నష్టాలంటే వాడు ఎవడో అక్కడ ప్రవేశించి దాన్ని కిందకి పడిపోయేట్లా చేసిన తర్వాత ఉంది నేను ఎలా ఉంటుంది ఆ నేనికి నేనుకి అసలు కోలుకున్నాడు రాముడు అంటాడు దివసాగతాహరాము జీవితంలో బాగుపతి అక్కడ రాముడు చేత ఆ రోజులు వెళితే మహా మాకు ఆ రోజు వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఉండే నేను ఇప్పుడుండే నేను ఏ పోలిక లేదు అప్పుడు నేనే సీత వివాహం అప్పుడే అయ్యి వచ్చారు వెనక్కి దశరథ మహారాజు గారు ఈరోజు ఒక జ్యోతింగా పంస్ంది ఆయనే రాజ్యం వెళ్ళేవాడు రాముడు రాజకుమారుడు ఈయనకి పూర్తి బాధ్యతలు ఏం లేవు విలాసంగా ఉల్లాసంగా తిరుగుతూ ఉండేవాడు సీత కలిసి గతపట్టాలి తిరుగుతూ ఉండేవాడు కౌసల్యాదేవి ఇంట్లో అపస్పరం వ్యవహారం ఉంటే ఆవిడ పరిరక్షిస్తూ ఉండేది దశరథ మహారాజు గారు వాద్య వ్యాపారాలన్నీ చూసుకునేవారు ఇతను ఫ్రీ పైలాపత్తి చేసి తిరుగుతూ ఉండేవారు దివసాహ అవి రోజులంటే అవి నో దివసా దాహ మాకు ఆ రోజులు వెళ్ళిపోయాయి ఇంక మళ్ళీ ఎప్పుడు అలాంటి రోజులు లేవు అని ఆయన అంటాడు అది నేను అలా మారిపోతూ అంటే అది తత్మం కాదు మారని చోటకి వెళ్ళిపోవాలండి మీరు ఏది మారదో అక్కడికి తేలాలి మీరు వెళ్ళాలి అది సర్వాంతర అంటే సో ఈ మేము యొక్క మూలస్థానం ఏదో వెడిగి పట్టుకో అది ఆత్మ అది ఎలా ఉంటుందంటే శక్తి ఏది కాదు తెలుసుకునేది అనుభవానికి తెచ్చుకుని చెప్పిస్తే నోటితో శక్తిది కాదు మనస్సుతో ఊహించింది కాదు ఆత్మా సర్వాంతర ఇది వచనోక్తం ఇటువంటి వచనముల చేత చెప్పబడిన బ్రహ్మా ఇంకా ఎటువంటిది అశనాయ అశనాయ అంటే ఆకలి త్రిపాస అంటే దత్తిక ఆదిశబ్దము చేత ఇంతకుముందు నేను పెద్ద ఎక్కువ ఎన్ససి చెప్పలేదు సదురుములు అని ఉన్నాయి ఆరు ఊరుములు ఊరుములి అంటే తరంగము తరంగాలు అలా వస్తూ ఉంటాయి ఉదయాన్న తర్వాత ఒకటి వస్తూ అలాగే సంసారం అనే ఈ సముద్రంలో ఆరు రకాల తరంగాలు ఉన్నాయి అవి సత్ ఊర్మి ఊర్ణిమా అంటే సముద్రం సత్ ఊర్మయ అవి ఏమిటో తెలుసిన ఆకలి దక్తికను శోకమోహములు కాదు అలాగా కాదు అవి ఏవో ఆరున్నాయి ఆకలి దత్తికను జరా మృత్యువులు శోకమోహములు శోకమోహములు ఉందండి ఉంది ఇది ఆరు సో ఇవి తరంగాలు వస్తూ ఉన్నట్లుగా వస్తూ ఉంటాయి ఏమో అంతమయ్యేది ఏం లేదు దీనిపైరే సంసార బంధం ఉంటుంది ఆటలు చెప్పితు ప్రజలు బ్రేక్ఫాస్ట్ చేశారు అనుకోండి మళ్ళీ పన్నెండు ఏడు కాబట్టి ఆకలి వస్తున్నారు అంట అలా వస్తూ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ చేస్తే డిన్నర్ మళ్ళీ వస్తుంది అది అయిపోతుంది అలాగే దాహనం కూడా అంటే అలా వస్తూ ఉంటుంది ఇంకా జరా మృత్యువులు అది అలా సిద్ధంగా ఉంది జర రావడానికి ప్రారంభంగా ఉంది వచ్చేసింది ఇంకా వచ్చిన తర్వాత అలా వస్తూనే ఉంటుంది మోకాళ్ళే జర మోచేతులు జర పళ్ళు జర కన్ను జర చెవి జర ప్రతి ఒక్క జుట్టైతే ఎవరే తెరలేదు జర ఎప్పటికప్పుడు అలా వచ్చి ప్రవేశిస్తాం హార్ట్ జర ప్రవేశి అంటే జర అలా వస్తుంది వీళ్ళు వెంటాడుతూ ఉంటుంది మృత్యు మృత్యు భయం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది తర్వాత శోక మోహాలు దుఃఖం సంసారంలో జనుల్ని చూస్తే చాలా ఇన్సిక్ట్యూట్ ఉంటారు ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ అంటే ఎలా చూస్తుంది అంటే చూస్తుంది సో ఇంకొక ఫ్రీడమ్ అంటే పొలిటికల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ రెండు రోజులు వెళ్ళి చేసేసి రైలు ఆపేసి రాష్ట్ర ఆపేసి దిగి ఫ్రీడమ్ ఉంటుంది అది పొలిటికల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ కాదు పొలిటికల్ ఫ్రీడమ్ కూడా ఇండియాలోది ప్రాక్టీస్ అయితే అయితే బోగస్ వే ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ పొలిటికల్ ఫ్రీడమ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇది రాష్ట్రోకో అన్నది ఎక్కడా ఉండదు భారతదేశపు ఎల్లరూ దాటేస్తే రాష్ట్ర రోహం ఉండదు రాష్ట్ర రోహం ఏంటండి అది ఏపీఎస్ షూస్ వస్తుంది అక్కడికి సికింద్రాబాద్ వస్తుంది హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వస్తుంది కరెక్ట్ టైంకి వస్తుంది ఇంకో పది నిమిషాల్లో బయలుదేరుతుంది అనగా వీళ్ళందరూ బిలబిల బిల్బడి వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ తిట్టకుందరో ఏం కొందో వెళ్ళిపోయి దాన్ని మీద కూర్చుంటారు దీంట్లో ఇంకొంచెం ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆ ఏపీఎస్టెస్ ముందు బంపర్లో ఉంటే దాని మీద ఎక్కి జెండా పెట్టకూరు దానికో జెండా పెట్టేసి మీరు దాని మీద అరెస్ట్ చేసి జైల్లో పారేస్తాడు నెల రోజుల దాకా వీడి పెట్టకూడదు మొత్తం అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాం లాటీ జాక్ చేసేయడం శుభ్రంగా లాటీ జాట్ తీసేయడం పారిపోయిన వాడు పారిపోతుంటే మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పారేయడం సిండి తిప్పి లేకుండా కదా ధర్మా అనే మాట అంటే జైల్లో కాదు ఏమైనా అర్థం ఉందో దానికి ఎందుకు ఏపీ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్కి వీడి ఏపీ ఎక్స్ప్రెస్కి సంబంధం ట్రాన్స్ఫర్ చేయాలంటే చేయడం ఏదో ఏడవాలి కానీ ఏపీ ఎక్స్ప్రెస్ అట్లా ఆ ఎక్స్ప్రెస్ లో వాళ్ళందరూ బిల్బిల్లాడుతూ ఉంటారు ఒక దుఃఖపడుతూ ఉంటారు వాళ్ళు టెన్షన్లో ఉంటారు యువస్ చేత ఎక్కడికో పోవాలి ఆ దేశంలో ఉంటుందంటే వాడే టెన్షన్ వీడికి టెన్షన్ వాడికి టెన్షన్ ఇదే డెమోక్రసీ అంటే అదే అదే ఫ్రీడమ్ అది కాదు ఫ్రీడమ్ అంటే అది అనుభవయుత వైద్యం భారద్వేషాల నుండి శుక్ర ఈ షరూర్ముల నుండి ఫ్రీడమ్ అది కాబట్టి ఆత్మస్వరూపంలో ఈ ఆరు రకముల ఏదైతే ఉన్నాయో అంటే తరంగాల్లోగా వచ్చేసి ముంచెత్తేస్తూ ఉండేటువంటివి భావ విశేషాలు ఈ మార్పులతో కూడిన సంసార ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏమీ కూడా ఆత్మస్వరూపమునందు లేవు సర్వ సంసార ధర్మ వర్జితం తర్వాత నేటి నిరస్త అశేష విశేషము మనిషి వీడేం చేస్తాడంటే ఆత్మస్వరూపమునందు అనేక విశేషాలను జోడించి పెట్టుకుంటాడు అన్ని విశేషాలని నిరాకరించాలి అన్ని విశేషాలని నేను అనే పదం రాసుకోవాలి కాగితం మీద దీని పక్కన ఎన్ని విశేషాలని నేను పెట్టుకుంటున్నాను అని లిస్ట్ చేసుకోవాలి ఒకసారి నేను లిస్ట్ చేశాను ఆ లిస్ట్ని కూడా మానేశాను మర్చిపోయాను ఇక్కడ నలభై రెండో ఎన్నో లిస్ట్ చేశాను నేను పక్కన నలభై రెండో ఎన్నో కూర్చొని ఓపిక కూర్చొని రాశానండి అవన్నీ రాయాలి రాసి అన్నిటికీ నెగిటివ్ సిక్స్ మార్కులు తెచ్చుకుంటూ పోవాలి నేను ముసలివాడను కొటాయి ఆ ముసలివాడను కొటాయి నేను అట్టే పెడతాను నేను కూడా కొట్టేస్తే బౌద్భం నేను అట్టే పెడితే అంతే నేను ముసలివాడ ముసలివాడు కాదు కొట్టే దేహం ముసలిది నేను నేను తండ్రిని కొట్టే కొన్ని బాగుంటాయి అవి కూడా కొట్టేయాల్సి ఉంటుంది బాగులేదు కొట్టి పసు పెట్టాడు అనుకోండి ఇవాళ బాగుండేది రేపు ఇది వేరుసేగా పుచ్చిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి బాగున్నాయి బాగులేదు అనే మాట ఉండదు కొట్టేసే నేటి నేటి నిర్దాక్షిణ్యంగా నేను తండ్రిని కొట్టే తండ్రిని కొట్టేసే నేను అట్లు పెట్టాను ఆ తను ఒకటే రిటైర్డ్ కొట్టేసేది ఓనర్ ఆఫ్ ఏ హోమ్ కుటే భర్తను ఒకటే భార్యను అవి గున్న స్ట్రైన్ కాదు నేను పాపాత్ములను కటా హిణ్యాత్ములను కటాఫ్ హిందువును కటాఫ్ పంజాబీని కటాఫ్ ఇంకెవన్న ఉన్నాయా పండితులను కటాఫ్ అక్కడ లెవెల్ చూసుకుంటూ పోవాలి లెవెల్ ఫ్యామిలీ లెవెల్ సోషల్ లెవెల్లో మీకున్న ఐ సిటిజన్ ఇండియా ఇండియన్ కటాఫ్ ఐఎమ్ ఐ బిలాంగ్ టు దిస్ పార్టీ కటాఫ్ సోషల్ లెవెల్లో ఎన్ని ఉంటాయో అన్ని లిస్ట్ లక్షణం కటాఫ్ చేయాలి అలా లెవెల్స్ తెలుసుకుంటూ వచ్చి చేయలుకొస్తుంది తర్వాత కుటుంబం లెవెల్కి రండి కుటుంబం లెవెల్కి వచ్చి అన్ని కటాఫ్ చేస్తారు అది ఏది కటాఫ్ నా మాత నమే మాత నమాత నా పిత నేత వేరు కదా నిర్వాహణ శస్త శ్లోకాలే కుటుంబం దగ్గరికి కట్ ఆఫ్ తర్వాత దేహం దగ్గరికి రండి నేను ఎర్రని వాడను పేలని వాడను పచ్చని వాడను కుడిగాడి వాడను పొత్తి వాడను అన్ని కటాఫ్ తీసేయాలి తర్వాత బ్రాహ్మణుడను క్షత్రియుడను వైశ్యుడను కటాఫ్ తెలంగాణ వాడిని ఆంధ్ర వాణ్ణి పంజాబ్ వాణ్ణి కటాఫ్ డౌన్ తీ ఎనీథింగ్ ఏ డెఫినేషన్ వాటి పెట్టదు యాజుకేషన్స్ వాళ్ళు బాగు వాళ్ళు కడతారు మనకు అనవసరం ఆత్మజ్ఞానం కావలసిన వాడికి కావాలి మీకు అత కథితా నేటి నేతి డెన్ కమ్ టు సెన్సార్ నేను చత్వరం గలవాడను తప్పు నేను మోకాళ్ళు నెప్పులు గలవాడను కఠితా పొంగుహు అహం పొంగుహు అహం అంధహ ఇవన్నీ కూడా అహం కాణహ అంటే ఒక కళ్ళు కనపడేవాడిని కాణహా అని నమస్త అయిపోతుంది ఆ తర్వాత మనస్సులకి వెళ్ళండి అహం సుఖీ ఐఎమ్ ఫార్చునేట్ ఐఎమ్ లక్కీ ఐఎమ్ అన్లకీ ఐఎమ్ లక్కీ అని ఎవరో అనుకోడు ఎప్పుడైనా అనుకుంటారండి ఐఎమ్ అన్లక్కీ ఇండస్ట్రీలో ఉన్నవాడు ఆయన అన్లకి బికాజ్ ఇండస్ట్రీలో కూడా పోయినా యూనివర్సిటీకి వెళ్ళి ఉండాల్సిందనుకుంటారు యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళని ఎవరైనా మీరు చర్చిస్తూ చూడండి ఆయన అన్లకి యూనివర్సిటీ అనవసరంగా ఎక్కడ పడ్డాను ఇండస్ట్రీకి పోయి ఉండాల్సింది వాడు అనుకుంటాడు టీచింగ్ లెవెల్లో ఉన్నవాడు ప్రొఫెషనల్కి వెళ్ళి ఉండాల్సిందనుకుంటాడు ప్రొఫెషనల్ లో ఉన్నవాడు టీచింగ్కి రావాల్సింది అనుకుంటాడు డాక్టర్ ఇంజనీర్ అవ్వాల్సింది అనుకుంటాడు ఈ రోగాలతోటి పొద్దున్నీ తెల్లట్లేస్తే ఇంజనీర్ నా డాక్టర్ అయ్యి ఉండాల్సింది అందరూ నన్ను నెక్స్ట్ పెట్టుకుని వాళ్ళని వాడు అనుకుంటాడు కంప్యూటర్ వాడు మెకానిక్ అవ్వాలనుకుంటాడు మెకానికల్ వాడు మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు మెకానికల్ ఇంజనీర్ కంప్యూటర్ అవ్వాలనుకుంటాడు ప్రతి వాడు ఐమ్ హ్యాపీనే ఐఎమ్ ప్రతి వాడు అన్లకీయ్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంప్లాయీ అన్లక్కి ప్రైవేట్ ఎంప్లాయీ అన్లక్కి ప్రతి వాడు అన్లకీయ అంటే మనోధర్మంతో ఐడెంటిఫై అవుతున్నాడు కవిత బుద్ధి అహం పండిత పైకి అంటాడు అహం పండిత అని ఎప్పుడైతే అహం పండితహ అన్నాడో వెంటనే బుద్ధిలో నిరుస్తుంది ఆ సబ్జెక్ట్ ఇంకా నువ్వు చదవలేదురా అని బుద్ధిలో పైగా అహం పండిత అంటాడు లోపల అహం అపండిత అనుకుంటూ ఉంటాడు ఇంకో పండితుడిని చూసి జలసి అవుతాడు సంతోషించాడు జలసీ బుద్ధి ధర్మాలు తటా ఈగో అహం జీవహ అనే చిన్న ఇగో గోల క్రిస్టియన్ నిసందర్శిగోళ and the yoga level sanatan dharma arekhana mona vallava lage unn paapoham paapagamahamung kechada yetanindu podge chere illanditiiti shya sallu dogin gava to pramananu yoga brahma jeeva level lo kata inga kataab cheyalani yahi levu mahabhara so there, are, there is not a single definition that applies to him there is not a single definition that applies to i నేనే మాటొద్దు అయి ఆత్మకి ఏది ఇంకా ఏది మిగిలి ఉన్నదో అది ఆత్మ నేతి నేతికి నిరస్త అశేష విశేషం అది ఆత్మ అది పూర్ణ ఆత్మ నిర్విశేష ఆత్మ మిగిలి ఉన్నది అంటే వేదాంతం శూన్యమే మిగిలింది అంటే బౌద్ధం ముందు అసలు రమణ మహర్షిని అడిగారు బౌద్ధం సత్యమా వేదాంతం సత్యమా అని అడిగారు ఆయన అన్నారు ముందు నువ్వు నేతి నేతి చేయి తర్వాత నువ్వే చెప్పు నాకు ఆ మిగిలిన ఏవితో నువ్వే చెప్పు అది పూర్ణమో అది శూన్యమో నువ్వే చెప్పు నేను నిన్న పరిశీలన చేశాను సో ఉదాహరణ నిసర్గదత్త మహారాజు ఆ నేతి నేతిని బాగా అప్లై చేస్తారు ఆయన నేతి నేతి ప్రక్రియలో డెట్ట ఆయన నిషేధం చేసి కొన్ని సందర్భాల్లో నిషేధ శేషాన్ని పూర్ణంగా వర్ణించారు ఆయనే ఆయనే మళ్ళీ నిషేధ శేషాన్ని శూన్యంగా వర్ణించారు పుస్తకం ఉంది సో పుస్తకం పేరు ఏమిటంటే ద ట్రూత్ ఆఫ్ నథింగ్ నెస్ అనేది పుస్తకం ఉంది నథింగ్ పుస్తకం ఉంది నేను ఆశ్చర్యపోయాను ఇదేమిటి నథింగ్ నెస్ అంటే శూన్యం కదా గురించి చెప్తున్నారు ఏమిటి బౌద్ధ సిద్ధాంతంలో పడ్డా ఏమీ అని ఆ కొని చదివాను చదివితే నథింగ్ నెస్ నథింగ్ నెస్ అని అని ఒక చోట ఒక చోట ఆయనే క్లియర్ చేసి ఇచ్చారు నథింగ్ నెస్ అంటే ఈ విశేష దృష్ట్యా నథింగ్ నెస్ కాదు అని ఆయన వినిచ్చారు అంటే ఆయనే దాన్ని నథింగ్ రూపంగా ప్రతిపాదించి ప్రతిపాదించి మళ్ళీ ఆయనే ప్లేట్ ఫిరాయించి పూర్ణం అన్నారు అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏమని పూర్ణము నథింగ్ నెస్ దే ఆర్ ఇంటర్చేంజబుల్ అంటే ఈ ఇంటెంట్ ని బట్టి ఉంటుంది ఇట్ ఈస్ నథింగ్ అంటే నథింగ్ విత్ రిఫరెన్స్ టు ఆల్ దిస్ నాన్ సెన్స్ అని అర్థం ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అంటే ఇట్ ఈస్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్ అని అర్థం వివక్ష ఉంటుంది కాబట్టి సెమాంటిక్స్ అంటారు దీన్ని పదంతో వర్ణించాలా ఆ పదంతో వర్ణించాలా అనేది ఎదరాట అనవసరం ముందు దాని గురించి నువ్వు అర్థం చేసుకునే ముందు నిషేధాన్ని నువ్వు అమలుగా పెట్టు అంచేతనే దీని ఒక ఫిలాసఫర్ ఏమన్నారంటే ఆల్ నెగిటివ్ అండర్స్టాండింగ్ విస్ ది హయెస్ట్ అండర్స్టాండింగ్ అండ ఇదే ఇప్పుడు నా నెగిటివ్ అండర్స్టాండింగ్ కాదు నేను చెప్పింది ఆల్ నెగిటివ్ నాలెడ్జ్ విస్ హయ్యెస్ట్ నాలెడ్జ్ అండ నువ్వు పాజిటివ్ నాలెడ్జ్ పట్టుకొస్తే అది నెగిటివ్ నాలెడ్జ్ అయిపోతుంది నువ్వు నెగిటివ్ నాలెడ్జ్ పట్టుకురా దట్ ఇస్ ది హైయెస్ట్ నాలెడ్జ్ నెగిటివ్ నాలెడ్జ్ ది హైయెస్ట్ నాలెడ్జ్ నేక నేటి నిరస్త సమస్త విశేషం అదిగో ఆ బ్రహ్మ ఆత్మని ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మశద్ధంతో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మచతత్ అగ్నిశ్చ స హోమాధికరణత్వ వివక్షయా బ్రహ్మాగ్ని ఇప్పుడు అటువంటి బ్రహ్మని నిరస్త సమస్త విశేషమైన బ్రహ్మణి అగ్నిగా భావన చేశారు అగ్నిని వర్ణించారు నటఫ రూపకం ఎందుకని ఇక్కడ ఒక హోమప్రక్రియ అని చెప్పబోతున్నారు ఎమయ్య నువ్వు నిన్నటిదాకా తండ్రిని ఉంటూ ఉండేవాడు ఇప్పుడు ఏం చేసావు ఇప్పుడు ఏది మాట మార్చేటంటే మాట మార్చలేదు ఆ తండ్రి అనే స్టేటస్ని హోమం చేసేసాను ఎంట్లో హోమం చేసావు బ్రహ్మలో హోమం చేశాను నిన్నటిదాకా ఉద్యోగస్తులు ఇప్పుడు ఏదంటే అది హోమం చేసేస్తాను నిన్నటిదాకా భార్యాభర్త అంటూ అది హోమం చేసేసాను రిటైర్ అయ్యి అది హోమం చేసేసాను హోమం చేసేసాను హోమం చేస్తే ఎండి అది కాలు బూడిదైపోతుందా అంటే కాబట్టి ఇప్పుడు దేంట్లో హోమం చేసాం నిరస్త సమస్త విశేషమైన బ్రహ్మలో హోమం చేసిస్తాం కారణాన్ని కార్య కారణంలో కార్యాన్ని హోమం చేసిస్తాం అన్నీ హోమం చేసి నెక్లెస్ ఏవైందండి హోమం చేసిస్తాం కర్ణాభరణం అలి హోమం చేసింది కంటే అలి హోమం చేశారు దేంట్లో హోమం చేశారు గోల్డ్ బార్డులో హోమం చేశారు గోల్డ్ బాండ్స్లో వచ్చేస్తారు గోల్డ్ బాండ్స్లో వచ్చేస్తే కరిగించేస్తారు ఆభరణాలు ఉండదు అంటే గోల్డ్ ఉంది ఇందుకు గోల్డ్ ఉంటుంది గోల్డ్ ఉందనుకోండి మన బీరోలో ఉన్నావుతే ఇంకోహరు బీరోలో ఉన్నావు డిఫరెన్స్ వచ్చినాయి నాన్న డిఫరెన్స్ పడుతుందా చెప్పండి ఇప్పుడు ఇడ్లీ ఉందనుకోండి మన కడుపులో మన కొట్టడానికి ఇంకోహరి కడుపులో కొట్టడానికి డిఫరెన్స్ పడుతుంది గోల్డ్ డిఫరెన్స్ పడుతుంది చెప్పండి నాకు మీరు ఓ మొద్దు ఉంది అది మీ దగ్గర ఉన్నా ఒకటే నా దగ్గర ఉన్నావుట అయితే ఇచ్చేసి నా దగ్గర నుంచి ఇచ్చి చెప్పండి నువ్వు ఇచ్చేస్తా మీ దగ్గరే పెట్టింది ఇప్పుడు ఆత్మా కానించనా గోల్డ్ ఏం తింటావు కూర్చుని కొద్దిగా నువ్వే బతుంది నీ దగ్గర పెట్టి వాడు దొంగ కంటపడితే వాడు నీళ్ళు నువ్వు నేను సుఖంగా ఉన్నా గోల్డ్ అంతా పొద్దున గోల్డ్ ఇట్ ఈస్ లైక్ దాట్ దాంట్లో ఏం సారాలు ఏం లేదు కాబట్టి హోమం చేసేసాడు లోభాన్ని కోపాన్ని సామాన్ని సామాన్ చేసి డిజైడ్ మాత్సర్యం అసలు అన్నీ హోమం చేస్తారంటే ఏది నిదలేదు బ్రహ్మ అలా హోమం చేసేయాలి బూడిది చేసేయాలి హోమం చేయడం అంటే బూడిది పవిత్రంగా బూడిది చేయడం వేరే హోమం చేయాలి సగల అనకూడదు హోమం చేసిన తగలదొచ్చినీ లేదు అన్నీ హోమం చేస్తారా ఇప్పుడు నెయ్యిని అగ్నికి సమర్పించేవాళ్ళంటే నెయ్యిని తగలదొచ్చేమంటారా లేదు హోమం చేసేమంటారా అలాగే ఇక్కడ కార్యములను అన్నింటినీ కారణంలో సర్వకారణమైన పరమాత్మ ఎందుకు హోమం చేస్తార ఆ హోమాన్ని చెప్పాలంటే అగ్నిని చెప్పాలి ఇది అగ్నిది ఇక్కడ బ్రహ్మ అనే అగ్ని అగ్ని హోమాధికరణత్వ వివక్షయ హోమం చెప్పాలి దేనిలో హోమం చేయాలో దాన్ని అధికరణము అంటారు దాన్ని చెప్పాలి అలాగ చెప్పాలని శృతి అనుకుంటోంది ఆ కోరిక ఇంకేంటి ఆ యాంగిల్లో ఆ నటఫర్లో చెప్పాలంటే ఒక అధికరణాన్ని ముందు పెట్టాలి అక్కడ అదే బ్రహ్మ ఇంకేదనే బ్రహ్మాగ్ని తస్మిన్ బ్రహ్మాగ్నవు అపరే అన్యో బ్రహ్మ విధ వీళ్ళు చేస్తున్నారు అపరే ఇతరులు ఈ ఎవరు ఇంతకుముందు యోగులు అంటే కర్మవేస్త కర్మ కర్మిష్ఠులు కర్మ అంటే వాళ్ళకి శ్రద్ధ కర్మలేదు చేసుకోవాలి తప్పేం లేదు గృహస్థులు అయి ఉంది కర్మ చేసుకోవటం తప్పే ఉంది చాలా ప్రశంసించద కన్యాసండి కర్మ అంటే ప్రాబ్లం వస్తుంది కానీ అదర్వైజ్ పెరిగిన ప్రాబ్లం అని చెప్పిన ఇక్కడ అపరే అంటే అన్య ఇతరులు వీళ్ళు ఇతరులు ఎవరు వీళ్ళు బ్రహ్మలుద కానీ బ్రహ్మలో సర్వాన్ని హోమం చేయడం అంటే ఏమిటండి వాడు బ్రహ్మవేత్త ఉన్నారండి నిమ సేవన ఐడియా ఆఫ్ ది బ్రహ్మ అప్పుడే బ్రహ్మయందు సర్వాన్ని హోమం చేయగలుగుతాడు బ్రహ్మ విధ వాళ్ళు యజ్ఞమును యజ్ఞముతో హోమం చేస్తున్నారు రెండు యజ్ఞాలు వచ్చాయి హోమం చేయబడి ఇదేమిటి యజ్ఞం ఏంతో హోమం చేస్తున్నారు యజ్ఞంతో యజ్ఞం యజ్ఞైన జుక్స్పతి ఉపజుస్పతి అంటే హోమం చేయబతున్నారు దేని ఏందో స్పష్టమైపోయింది బ్రహ్మనే యజ్ఞ యజ్ఞాన్ని యజ్ఞంతో హోమం చేయడం అంటే అర్థం ఏంటంటే యజ్ఞంక్య ఆత్మా ఆత్మానమూ ఆత్ ఆత్మా ఆత్మనామసు యజ్ఞశ పాఠాత్ తమాత్మానం యజ్ఞం పరమార్థత పరమేవ బ్రహ్మ సంతం అది యజ్ఞాన్ని హోమం చేస్తున్నారు బ్రహ్మయందు యజ్ఞమును హోమం చేస్తున్నారు బాహ్యకారులు చెప్పకపోతే ఈ వాక్యాలకు అర్థం చెప్పడం కష్టం ఆయన దాన్ని ఎలా కాబట్టి చెప్పగలుగుతున్నాం కానీ సో బ్రహ్మ అనే అగ్ని ఎందు యజ్ఞాన్ని హోమం చేస్తారు యజ్ఞం అంటే ఏమిటి పర్సనాలిటీ Self-abligation. So, you offer the small self as an ablation in the Drahma. Paramatma in the ablation is the same. Small self and ablation is the same. This is a small self and ablation is the same. Small self is two types. You have to come across a lot, a lot more, a lot more, a lot more, small self is the same. Small self is the same. Small self is the same. ఈ ఊర్ములన్నీ దాని చుట్టూ ఉంటాయి దీన్ని తీసుకెళ్లి బ్రహ్మాజ్ఞలో హోమం చేసి పనిస్తే స్మాల్ సెల్స్ అని మీరు మొత్తం సంసారాన్ని అంతనే హోమం చేసినట్టు అయిపోతుంది మీరు బ్రహ్మ అయిపోతారు అది యజ్ఞశ్దం చేత ఆత్మ చెప్పబడుతుంది హోమము చేయబడే ఆత్మ హోమాధికరణమైన ఆత్మ కాదు హోమాధికరణమైన ఆత్మ బ్రహ్మ హోమము చేయబడే ఆత్మ అదేదండి యజ్ఞ శబ్దానికి ఆత్మ అర్థం అనేది చూసుకో ఆత్మనామసు ఆత్మకి పెట్టిన పేర్లు ఉన్నాయి ఆ లిస్టు తీసుకో నిఘంటు తీసుకోదండి మీరు అమర నిఘంటు దాంట్లో యజ్ఞశ్దం కూడా పడింది కాబట్టి ఇక్కడ కాంటెక్స్ అర్థము ఆత్మ ఆ ఆత్మని ఆత్మని బ్రహ్మ ఎందు హోమం చేసేస్తున్నారు ఆత్మ బ్రహ్మే మీరు పరమార్థత పదమేవ బ్రహ్మ సంతం నిజానికి అది పరబ్రహ్మయ్యే అయి ఉన్నది మరి పరబ్రహ్మయ్యే అయి ఉంటే పరబ్రహ్మకి దానికి అభేదమైతే దాన్ని దానిలో హోమం ఎలా కాదు భేదం వచ్చింది ఎలా వచ్చింది అజ్ఞానం చేత భేదం వచ్చింది కాబట్టి ఇప్పుడు హోమశబ్దానికి అర్థం ఏమిటవుతుంది అజ్ఞాననాశము అని అర్థం ఏది భేదం ఎలా వచ్చిందంటే బుద్ధ్యాద్యుపాధి సంయుక్తం అధ్యక్ష సర్వోపాధిధర్మకం ఆహుతి రూపం దానికి ఆహుతి రూపం వచ్చింది బ్రహ్మ రూపంగా ఉన్నది ఆహుతి రూపం అయింది ఎలా అయిందంటే ఇప్పుడు వర్ష వర్షా జలా బిందువుని సముద్రంలో హోమం చేశారా అలాగే అయితే ఈ వర్ష బిల్లు ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచే వచ్చింది సముద్రం నుంచి వచ్చి సముద్రం కంటే భిన్నంగా కనపడతాం దీనివల్ల సైజులు వచ్చి దాని వస్తాయి అలాగే ఇక్కడ కూడా మనం నేటి నేటి ప్రక్రియనే ఇక్కడ ఇప్పుడు వాస్తవానికి అది పరబ్రహ్మయ్యాయి కానీ బుద్ధితో కలిసింది బుద్ధి అనే ఉపాధితో కలిసింది కలిసి బుద్ధి ధర్మాలన్నీ దీనికి వచ్చాయి బుద్ధి ధర్మాలేమిటి పండితుడు అపండితుడు కర్త భోక్త ఇవి బుద్ధి ధర్మాలు ఇవన్నీ వస్తాయి దీనికి వచ్చాయి తర్వాత ఆదిశబ్దం చేత మనస్సుతో కలిసి మనోధర్మాలు దీనికి వచ్చాయి నిజంగా రాలేదంలో అభ్యాస చేయబడ్డాయి నిజంగా వస్తే అంత సంసారమే నిజంగా రాలేదు అభ్యం వచ్చినట్లు సో అభ్యాస సో మనోధర్మాలు ఏంటి సుఖీ దుఃఖి కానీ క్రోధి ఇవన్నీ మనోధర్మాలు కామన కలవాడు క్రోధము కలవాడు ఇవన్నీ మనస్సు యొక్క వికారాలు అవన్నీ ఆత్మ హోమం అభ్యాస ఇంద్రియ ధర్మాలు వస్తాయి నాకు త్వారం వచ్చింది నేను ఇది నేనది కా మోకాన్ని పులుగలవాడిను ఇదే అది ఇంద్రియ ధర్మాలని ఆత్మయంలో అధ్యారోపణ చేయకుండా ఇదంతా చెప్తున్న కథ దేహ ధర్మాలు అధ్యారోపణ చేయకుండా ఈ విధంగా బుద్ధి మొదలుకుని నేను నా దీంతో అనేక ధర్మాలని మీరు అధ్యారోపణ చేసి కూర్చున్నాడు సర్వ ఉపాధి ధర్మకం అన్ని ఉపాధి ధర్మాలని వీడు నెచ్చిన వ్యక్తి కూర్చున్నాడు వ్యక్తిగా ఏమన్నా చూడండి అవన్నీ వీళ్ళు నెచ్చిన వ్యక్తి కూర్చున్నాడు ఇప్పుడు వాటిని అన్నింటినీ ఆహుతి చేస్తారు దాన్ని ఆహుతిగా మార్చేసే ఆహుతి రూపం ఆహుతి చేసేది చేసేసి ప్రక్షిప ఆ బ్రహ్మలో పారాపిస్తుంది అయితే జనరల్గా యజ్ఞం రుత్మిక్తి చేయిస్తారు హోమం రుత్మిక్తులు చేస్తారు పద్భర్యుడు పెట్టుకుంటారు రుక్మితులు చేరు చేయిస్తారు దేవాలయానికి పూజ మీరు చేస్తారా పురోహితులు చేసి చేయిస్తారా పురోహితులు చేసి చేయిస్తారు టిక్కెట్టుకునే ఆయనకి ఇస్తే ఆయన అలాగే ఇక్కడ కూడా ఈ ఆహుతి అనే యజ్ఞము ఉపాధి ధర్మములను ఆహుతి అనే యజ్ఞము రుక్వితిని పెట్టి వేయించకూడదు అక్కడ ఋక్విత్తిని పెట్టినా ఇక్కడ ఎవడి యజ్ఞాన్ని వాడు చేసుకోవాలి ఎవడనో పెట్టి నువ్వు కొంతసేపు ఫల నా ఆయన ఫలానా ఆయన భర్తకాలు బాధ్యకాలు ఇలా అనుకోండి కొంతసేపు అనేసి అలాగే చేయకూడదు కానీ చేసుకోవాలి తర్వాత ఈ వేదాంతం ఎలా చెప్తుంది కాబట్టి ఈ వేట నుంచి నువ్వేమో అన్ని త్యాగాలు చేసేవని ఎదవాళ్ళకి చెప్పడం కాదు తను చేస్తా యజ్ఞం ఆత్మానం యజ్ఞేనై ఆత్మనైవ తనను తానుగా అదే యజ్ఞేనైవ ఆత్మనైవ ఉత్త లక్షణేనా ఉపజు ఉపజుహతి ప్రక్షిపంతి నేను నేనెవరు నేను తండ్రిని తండ్రినైన నేను ఈ తండ్రి అనే స్టేటస్ని ఆ బ్రహ్మయందు ఆ విలీనం చేసేస్తున్నాను హోమం చేసేస్తాను అయితే ఇంత బు నవాన్ నేను తండ్రిని కాదు నా వైపు నుంచి నేను ఐడు నాట్ ఇంపోజ్ ఎనీథింగ్ అపాన్లీ అదర్ కష్టం బికాస్ ఆఫ్ తండ్రి అంటే అది ఇంపోజిషన్ అదొక బరువు ఎగరబడింది కట్టడం నిజానికి మీరు ఆలోచించండి నాయనా నిన్ను పెంచి పెద్దవాడిని చేశామే అంటే మీరు బ్లాక్మెయిల్ చేసుకున్నట్టు అర్థం అలా అనుకుంటే నేను పెంచి పెద్దవాడిని చేశాను రా నాయనా మోసి కానీ పెంచి పెద్దవాడిని చేశాను అన్నారనుకోండి వాడి మనసు చిన్నది చేసుకుంటారు ఎందుకంటే తల్లి మరి అంత కష్టపడ్డ మాట అన్నమాట వాడనుకోవాలి కానీ వాడనుకుంటే బ్లాక్మెయిల్ కాదు ప్రేమ వస్తుంది అన్నమాట తల్లి తండ్రులు నిన్ను పెంచి పెద్దవాను చేశాను ఆయన అని అనేసారి అనుకోండి బ్లాక్మెయిల్ అయితే కదా అగ్ర వాళ్ళు మన కుటుంబాల్లో ఈ దోషం వచ్చిస్తుంది అలా బ్లాక్ మెయిల్ చేసేస్తూ ఉండాలి వాళ్ళు అసమానం పెంచి పెద్దవాణి చేశాను ఆయన అంటే వాడు మతిపోతుంది వాడు ఇప్పుడు ఏం చేపట్టారు వాళ్ళు వాడు భార్యని ఇప్పుడు సంపాదించుకున్నాడు కొత్తగా పార్ట్నర్ ఒకటి వచ్చింది పార్ట్నర్ చాలా ఆకర్షణీయంగా కొత్త పార్ట్నర్ దాంతో వాడు పుష్టి పడుతూ ఉంటాడు అదే మ్యారేజ్ న్యూస్ అని ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ లో ఉంటాడు ఇట్ ఈస్ నాట్ ఈజీ హీ హాస్ టు ప్లీజ్ హీ హ్యా సో అథారిటీ అథారిటీ చూపకపోతే సమాజంలో కొంత మేల్ అథారిటీ చూపించడం అవసరం అందుకే హీ హ్యాస్ టు ప్లీజ్ వాడు అలా వీహేస్ట్రే గేమ్ అక్కడ డబుల్ గేమ్ ఆడుతూ ఉండాలి దాంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు దానికి తోడు ఈ బ్లాక్ మెయిల్ ఒకటి కాబట్టి ఫ్రమ్ మై సైడ్ నో ఇంపోజిస్టమ్ ఆల్ లవ్ నో ఇంపోజిస్టమ్ ఐన్ ఐ హెల్ప్ వెల్కమ్ యూ కేట్ నో ప్రాబ్లమ్ బట్ నో ఇంపోజిస్టమ్ యూ నీడ్ నాట్ రెసి ప్రొకేట్ అనే ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ లీజ్ ఇంట్రెస్టింగ్ మీ ఇది ఒకేటిక్ ని అంటే కొంతమంది అలా బాధపడతారు నేనేదో కొంత వేదాంతం వైరాగ్యంతో నేను దూరంగా ఉంటానంటే వాడు మాత్రం అలాగే ఉండాలా ఏమి అని మనస్సు పరి పరి విధాలుగా మనల్ని బంధిస్తుంది నేనేదో కొంత ఏదో దీపాధి చదువుకుంటూ కొంత తపస్సు చేసుకుంటూ ఉంటానంటే కొన్ని వాడంతల్లా నిర్వికారంగా ఉండక్కర్లేదు కదా వాడికి అంత వైరాగ్యం ఉంది ఇప్పటించను వాడు వచ్చి కొంచెం నాన్నగారు బాగున్నారా అని తలసరించేదినా ఇచ్చి వెళ్తూ అని వీడు మనస్సులో అలా మనస్సు మనల్ని బాగా ఆ విజయ మనం ఆ వీక్నెస్ రానివ్వకుండా దగ్గర కాదు గుర్తుపట్టి నో ఫ్రమ్ మై సైడ్ అటాచ్మెంట్ లేదు ఫ్రమ్ దేట్ సైడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంచుకుంటారా ఇంట్రెస్ట్ ఉద్యోగ ఇట్ ఇస్ దేట్ ఛాయిడ్ ఎదురుగా ఓకే అన్ కంఫర్టబుల్ ఇన్ఫ్యాక్ట్ కొంత ఇంట్రెస్ట్ ఎగరవాళ్ళు చూపించినప్పుడు మనల్ని డిస్కరేజ్ చేయటం మంచిది ఆయన నువ్వు పెద్దవాడు నీ జీవితాన్ని విష్ణరాము నాగంట నాకేం సేవ చేస్తావు చాలు లేని మీ ధార్మ్యుని జాగ్రత్తగా ప్రేమగా చూసుకో మీ పిల్లల్ని పరిచిస్తున్నా నువ్వు కంట్రీ అయ్యావు కదా అని నీ మాటలు చెప్పక్కర్లేదు యు హ్యావ్ టు పూటి ఫ్యాక్టర్ అప్పుడు వాళ్ళకు శ్రేడం వస్తుంది వాళ్ళు నిజంగా ఆరాధిస్తారు తల్లిదండ్రులు అరే మా నాయనగారు సంతంగా ఏదో స్పెషల్ పర్సన్ అయితే ఎప్పుడు ఇంకోటి చేయలేదు ఆయన ఎప్పుడు సేవ చేయలేదు మాకే సేవ చేస్తారని వాళ్ళ తలమల్ని వెళ్ళి చెప్పుకుంటారు ఆ స్థితి కల్పించాలి వైరాగ్యం అండి వైరాగ్యం అది మహాభాగ్యం చాలా మంది భ్రమ పడతారు అలా పట్టుకుంటే నా కొడుకు నా కొడుకు అని పట్టు కూర్చుంటే ఏదో వస్తుందని అనుకుంటాను కానీ ఇది బంధం అది ఫ్రీడమ్ లేదు వైరాగ్యంలో ఫ్రీడమ్ ఉంటుంది సో ఆ నేను తండ్రిని నో నో అంటే నథింగ్ రాంగ్ అనే బట్ ఈ తండ్రిని అనే స్టేటస్ ను నేనే పికప్ చేసి నేను తండ్రిగా ఉన్న ఆ తండ్రి అనే స్టేటస్ ను కోపన్ చేసేస్తున్నాను అయిపోయిందంటే ఓవర్ ఒకసారి అవ్వకపోతే రెండోసారి మూడోసారి చదవసారి ఇరవయోసారి స్లోలీ స్వాషన్ అవుతుంది ఆ ఎఫెక్ట్ ఇదో హోమం ఇది ఇది భావనాత్మకమైన ఇది సాధన చేసి ఎవడ హోమమేది ఈ హోమాన్ని ఈ బ్రహ్మనిష్ఠులు చేస్తూ ఉంటారు లక్ష్మంతి ఈ శ్లోకం అయిపోతుంది అవలేదు రేపు రేపు ఫినిష్ చేద్దండి పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగుో నమీప్రీ కృష్ణార్ష విజ్ఞాన పరిషత్